పరిశుద్ర ప్రేమల దేవ కృపణ దేవా యేసు ప్రభా నీకు వందనాలు కృతజ్ఞతాస్థితులు స్తోత హలుడి రజ పరిశుద్రమైన సర్వశక్తి మత వందనాలు ప్రభ దేవాసూ ప్రభా దీవారత్ ప్రభ మీరు మమ్మల్ని వందనాలు తండ్రి దేవ మమ్మల్ని నిలబెట్టిన ప్రభా వందనాలు తండ్రి దేవా ప్రభ వచ్చిన ప్రభుక బిడలేదు ప్రభా మనం మంచి పూర్తిగా ప్రభా నిం ఆరాధించేవారు చేయండి ప్రభా మరి నేను సూచించాను ఘనపరచాల ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు సరి ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వరిని అందరినీ గాలమూసుకొని లాక్కరండి ప్రభా దేవాన్ని యొక్క సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయండి ప్రభా మరి ప్రతి ఒక్క కూడా ప్రభా మీరే మాకు తొన్నీరుగా ఉండి నడిపించి ప్రభా వారిని యొక్క పరిశుధాత్మ శక్తి చెప్త మరి ఉండి మీరు నడిపించండి అదే రీతిగా ప్రభని యొక్క ప్రజెన్స్ మా మధ్యలో జరగాల ప్రభా దేవాయసు ప్రభా మరి మీరే మాకు తొన్నిరుగా ఉండి నడిపించి ప్రభా ఆజీవ అంతం మీరే ఉండి నడిపించి మరి వాకిం ద్వారా మా వాక్యం దాప్రభ మీరే మైమతుమని హేసి చూసి మీరు బహుగా ఫలించినచూ మహిమా కలుగులు తండ్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండెదరు ఈ రీతిగా పాలించినచూ శిష్యులై ఉండేదరుగా మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా పాలించినచూ శిష్యులైయుండెదరు ఈ రీతిగా పాలించినచో శిష్యులైండేదరు నీరు కట్టినా తోటవాలే నీటి ఊటావాలి నుండేదరు నీరు కట్టినా తోటవాలే నీటి ఊటావాలి నుండేదరు క్షామాములు తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును క్షామాములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును పలపరచును మీ ఎముకలను పలపరచును మీ ఎముకలను అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీ రూపముగా పాలించినచూ మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులై ఉండెదరు ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదారు చెట్లు లేని మెట్టాలలో నదులు ప్రవహింప చేయు ప్రభువు చెట్లు లేని మెట్టాలలో నదుల ప్రవహింప ప్రభువు ఎండి ఉన్నా నేలా నెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు ఎండి ఉన్నా నేలా నెల్లా నీటి బుగ్గలుగా మన ప్రభువైనా ఏసునందు మన ప్రభువైనా ఏసునందు అధికముగా పాలించుడి అధికముగా పాలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచో శిష్యుల ఉండ్రి దరు ఈ శిష్యులైండేదారు వడిగా ప్రవహించు నదిని బోలి విస్తారి పాజేయు తన ఆత్మను వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరిం పాజేయు తన ఆత్మను ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముది వచ్చు వరకు మోయువాడు ఐశ్వర్యముతో నింపు మిమ్ము ముదిమీ వరకు మిమ్ము మోయువాడు మన ప్రభువైనా ఈసునందు మన ప్రభువైనా ఈసునందు అధికముగా ఫలించుడి అధికముగా ఫలించుడి మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి తీరితీగా ఫలించినచో శిష్యులై ఉండేదారు తీరితీగా ఫలించినచో శల ఉండెదారు పాడేదరు మోగవారు గంతులు వేసెదరు పాడేదారు మోగవారు గలు వేసెదరు కుంటారు పొగడెదరు ప్రజలూ ప్రాబుని ఆశ్చర్య కార్యములను పొగడేదారు ప్రజలెల్లరూ ప్రాభుని ఆశ్చర్య కార్యములను మహిమా ఘనత చెల్లించుచు హల్లేలుయా పాడదరు మహిమా గనతా చెల్లించుచు హల్లేలుయాని పాడేదరు మీరు బహుగా ఫలించినచూ మహిమా కలుగును తండ్రికి ఈ రీతిగా ఫలించినచూ శిష్యులయు ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు శిష్యుల ప్రైజ్లాట్ బ్రదర్ ప్రైజ్లాట్ బ్రదర్ వాక్యంలోకి వెళ్దావు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ నికే నీకే వందనాలు ప్రభా నా తండ్రి గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపలో నాయన మమ్మల్ని కాచి కాపాడినవు దివరాత్రములు ప్రభా తండ్రి నీ కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రి అని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా నాయన నీ కుస్తుతులు నాయన స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఎస్ అయ్య నీకే యుగ యుగములకు కలుగురుగాక హలెలు అన్నా నా దేవా నా తండ్రి ప్రభా ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నీవే నా నోటి ద్వారా నాయన నీ స్వరం ద్వారా నాతో మాట్లాడు నీ యొక్క నాకు అనుగ్రహించి ప్రకటించే వాక్యం ప్రభా నాయన నాయన తండ్రి మీరే నాయన మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ జకర్య గ్రంథము రెండో అధ్యాయ ఏడో వచ్చినం ఏముందంటే బబులోను దేశములో నివాసి సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యహోవ వాక్కు కాబట్టి దేవుడి వాక్యం ఈ రోజు మనకి ఏం సెలవిస్తుందంటే బబులోను దేశంలో నివాసి సియోను అంటే ఇక్కడ మనం చూస్తే సియోను అనే దానికి అర్థం ఏంటంటే నేను చూసిన ఇది దేంట్లో అంటే జేమ్ స్ట్రాంగ్ నెంబర్ లో చూస్తే సియోను అనే ప్రధానికి అర్థం ఏంటంటే పర్చుడు ప్లేస్ అని ఉంది అంటే ట్రాన్స్లేషన్ లో ఇది నేను చూస్తే పర్చుడు ప్లేస్ అంటే ఎండిపోయిన ప్రదేశం కాబట్టి కాబట్టి దేవుడు చెప్తుంది ఎండిపోయిన ప్రదేశం అంటే దేవునిలో లేని వాళ్ళు కాబట్టి దేవునిలో ఉంటేనే మనం ఫలించగలుగుతాం కాబట్టి ఎండిపోయే జీవితాలు దేనికంటే ఆయన పక్షాన లేని వాళ్ళు కదా మనం చూసిన వ్యూహాను స్వార్త పదిహేనో అధ్యాయంలో నా ఎందు మీరు నిలిచి మీయందు నేను నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అని దేవుని మనకి చెప్పిండు ప్రభు కానీ నా ఎందు ఎవడు నిలిచి ఉండడో వాడు కొట్టివేయబడును అంటే ఎండిపోవును కాబట్టి ఈ వాక్యం ఎవరికి దేవుడు మాట్లాడుతుండంటే ఆయన పట్ల అవిధేయత కనపరిచిన వాళ్ళకి అంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకొని వాళ్ళు ఆయనకు తగినట్లు జీవించుకొని వాళ్ళు ఆయనకు తగినట్లు ఉండని వాళ్ళే వాళ్ళకు చెప్తుండు అంటే ఈ బబులోను అంటే దేనికి సాదృశ్యం అంటే ఈ లోకానికే సాదృశ్యం కాబట్టి ఈ లోకము ఇప్పుడు లేదు బబులోను కానీ దేవుడు ఎందుకు మనకి ఈ మాట చెప్తుండే ఈరోజు ఆత్మీయంగా చూస్తే ఈ ప్రపంచం ఈ లోకమే ఒక బబులోన్ లాగా ఉంది కాబట్టి దానిలో నివాస యోగ అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యహోవాకు ఎందుకు దేవుని వాక్యం నువ్వు అక్కడ నుండి తప్పించుకోవాలంటే నువ్వు ఆ బబులో బయటకు రావాలా కాబట్టి నువ్వు తప్పించుకోవాలంటే ముందు దాంట్లో నుంచి నువ్వు బయటకు రావాలా అని దేవుని వాక్యం మనకి సవిస్తుంది కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తుండే ఏంటంటే ఇరిమియా గ్రంథంలో చూస్తే యాభై ఒకటో అధ్యాయము నలభై ఐదో నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెల్లుడి మనం చూసినాం జకర్యా గ్రంథంలో దేవుడు చెప్తుండు కాబట్టి బబులోను దేశంలో నివాసి యగు సీయోను నువ్వు అచ్చటి నుండి బయటకు రమ్మని దేవుడు చెప్తుడు అలాగే ఇరిమియా ప్రవక్త యాభై ఒకటో అధ్యాయంలో నలభై ఐదో నా జనులార మీరు దానిలో నుండి బయటకు వెల్లుడి కాబట్టి యహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనిడి మీ ప్రాణములను రక్షించుకొనిడి ఇందుకు దేవుని వాక్యం ఈరోజు మనకు చెప్తుంది అంటే బబులోను జీవితం అంటే బబులోను దేశంలో నివాసి అంటే దేనికి సాదృశ్యం అంటే వీళ్ళందరూ దేవుని పక్షాన ఉండని వాళ్ళు అంటే సత్యంలో తొలగిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు దేవుడు చెప్తుండు కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఎట్లా జీవిస్తున్నావో నిన్ను నువ్వు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా నన్ను నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఎందుకంటే నువ్వు ఎట్లా జీవిస్తున్నావు నువ్వు పరలోక సంబంధి వాడిలాగా జీవిస్తున్నావా ఈ లోక సంబంధిలాగా జీవిస్తున్నావా నీ జీవన విధానం ఎట్లా ఉంది నీ ఆలోచనలు కానీ నీ నడవడి కానీ నీ హృదయము ఎలా ఉంది సమస్తము నువ్వు కనిపెట్టుకోవాలా ఎందుకంటే నువ్వు కనిపెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇక్కడ దేవుడు చెబుతుడు యహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనిడి నువ్వు కనిపెట్టుకోకపోతే నువ్వు తప్పించుకోలేకపోతే నువ్వు చెక్కబడిపోతావు అప్పుడు దేవుడు చెబుతుండు మీ ప్రాణములను రక్షించుకొనిడి అంటే నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఆ బబులోన్లో నుంచి నువ్వు బయటకు రావాలా కాబట్టి ఈరోజు బబులోని ఎక్కడా లేదు కదా మనమే బబులోన్ లాగా ఉన్నాం ఎవరు ఈ లోకంలో దేవుని వాక్యం నుంచి తొలగిపోయిన వాళ్ళు వాక్యానుసారంగా జీవితం లేని వాళ్ళు ఈ లోకాన్ని ప్రేమించి దాని పట్ల ఉన్న శరీరాశ నేత్రాస జీవపిడంబము ఈ లోకానుసారంగా వాళ్ళ శరీర క్రియలను అనుసరించి శరీరేచలన్నీ నెరవేర్చిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ బబులో లాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదకే దేవుని కోపాగ్ని రాబోతుంది కాబట్టి దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్తుంది ఏంటంటే నువ్వు తప్పించుకోవాలా నువ్వు తప్పించుకోకపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు కాబట్టి మనకు దేవుడు చెప్తుండు ఆయన కోపాగ్ని ఈ లోకానికి రాబోతుంది కాబట్టి మనం తప్పించుకోవాలా అంటే ను ముందు గ్రహించాలా ను గ్రహించి నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలా అందుకే దేవుని వాక్యం ఈ రోజు మనకు చెప్తున్నాడు కాబట్టి ఆయన మీ ప్రాణములను రక్షించుకుని కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం మనం కెళ్తే ప్రకటన గ్రంథంలో కూడా పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచనంలో కూడా దేవుడు మనకు చెప్తుంది ఒకటే మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వెంటిని కదా ఇప్పుడు ఎక్కడ ఉంది బబులోను అని మనం అనుకోవడానికి ఇక్కడ చూడండి మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని నా ప్రజలార మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండునట్లు దానిని విడిచిరండి కదా ఎందుకు దేవుడు ఈరోజు నీకు వాక్యం ద్వారా చెప్తుండంటే ఈ బబులోని ఎట్లా ఉంది భయంకరమైన పాపంలో ఉంది కదా కాబట్టి ఆ బబులోను ఆ భయంకరమైన పాపములో నువ్వు కూడా పాలి వాలిన అంటే నువ్వు కూడా దానిలో పాలు బొందించుకోవడం అంటే నువ్వు కూడా దానిలో కలిసిపోయిన వాడివైతే నీకు కూడా భయంకరమైన తెగులు వస్తాయనే దేవుడు చెప్తుండు కాబట్టి నువ్వు దానిని విడిచి రావాలా ఎందుకంటే దేవుని కోపాగ్ని ఉంది కాబట్టి అక్కడి నుండి నేను తొలగిపోమంటున్నంటే నువ్వు మతపరమైన జీవితం కావచ్చు నామమాత్రపు క్రైస్తవ జీవితం కావచ్చు కదా పైకి భక్తి ఉండి ఇష్టానుసారంగా పాపం చేసేవాళ్ళు కావచ్చు ఏవైనా కానీ మనుషులు ఏర్పరచుకొని దేవునికి అవిధేయత గనపరిచే ఏదైనా కావచ్చు కదా కాబట్టి ఏదైనా కానీ ఈ రోజు అది నువ్వు ఆజ్ఞ అతిక్రమించడమే పాపము కాబట్టి నువ్వు ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే నువ్వు అవిధేయత గనబరిస్తే నువ్వు పాపంలో పాలివాడివైతే చూడండి దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండాన్నట్లు దానిని విడిచిరాండి విడిచి రాకపోతే నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అంతే ఇంకంతమించి దేవుడు మనకి ఏం చెప్పట్లేదు కాబట్టి ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచనంలో దాని పాపములు ఆకాశమును అంటున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు మహాబబులోను ఎక్కడో లేదు మనలోనే ఉంది కదా కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే ఈరోజు మనం ఆలోచిస్తే మన జీవిత విధానం ఎట్లా ఉంది ఎట్లా జీవిస్తున్నాం వాక్యానుసారంగా బోధ ఉందా లేదా ఆయనకి విధేయత ఉందా లేదా ఇవన్నీ చూసుకోకుండా చూడండి మనుషులు ఎట్లా జీవిస్తున్నారు కాబట్టి ఆయన కోపం అవిధేయత కనపరిచిన వాళ్ళ మీదకే కాబట్టి చూడండి దానిలో ఒకవేళ నువ్వు ఉంటే కదా నువ్వు అనుకోవచ్చు కదా నేను కూడా అనుకోవచ్చు అయ్యో నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను కదా నేను మంచిగా దేవుని పాటలు పాడుతున్నా కదా ప్రేయర్కి వెళ్తున్నాను కదా వాక్యం చెప్తున్నాను కదా నేను కరెక్ట్ గా ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటే చూడండి నీ క్రియలు ఎట్లా ఉన్నాయో దానిని బట్టి దేవుడు తీర్పిస్తాడు కదా కాబట్టి ఇవన్నీ ఆయన తీర్పుకు సాదృశ్యం కాబట్టి దేవుడు చెప్తుంది ఒకటే నీ క్రియలు ఆయనకి తగినట్లుగా ఉండాలా దానికి తగిన ఫలమును బట్టే దేవుడు మనకి తీర్పిస్తాడు కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తుందంటే చూడండి ధాన్యాల గ్రంథంలో ఇక్కడ ఒక వచనం ఉంది అధ్యాయము ఆరో వచనము ఎందుకు దేవునికి కోపము కదా ఎందుకు అంటే ఇక్కడ ఉంది ధాన్యాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనము నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని కదా ఆయన ఆజ్ఞలు ఆయన విధులు అనుసరించుట మాని పాపులమును దుష్టులనమై చెడుతన మందు తిరుగుబాటు చేసిన వారము కాబట్టి ఎందుకు ఆయన కోపము రాబోతుంది ఎందుకు ఈ భయంకరమైన తెగులన్నీ ఆయన పెట్టిండంటే ఎట్లా ఆయన ఆజ్ఞలు ఆయన విధులను అనుసరించడం మాని పాపులైపోయి దుష్టులైపోయి చెడుతన మందు తిరుగుబాటు చేసిన వారము అంటే దేవుని వాక్యంలో నుంచి తొలగిపోయి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకోవడం కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధలు ఏర్పరచుకోవడం కదా ఎవరికి వాళ్ళే బుద్ధిమంతులు జ్ఞానులు ఎవరికి వాళ్ళే మేము గొప్ప అనే తీర్మానంలో ఉంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటున్నామా ఆయన విధుల ప్రకారంగా అనుసరించి నడుచుకుంటున్నామా ఇవి చెయ్యట్లేదు కాబట్టే మనము ఆయనకి తిరుగుబాటు చేసిన వారం కదా కదా కాబట్టి నువ్వు తిరుగుబాటు చేసినావు కాబట్టే ఆయన కూడా తిరిగి చేస్తుండ కాబట్టి దాన్యల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడో వచనంలో ప్రభువా నీవే నీతి మంతుడవు సిగ్గు చేత ముఖ వికారము చెందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుసలిములోను యూదయ దేశములోను నివసించుటూ స్వదేశులుగా ఉన్నట్టూ పర దేశవాసులుగా ఉన్నట్టూ ఇస్రాయేల్ మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది నీకు విరోధముగా పాపము చేసినందున మాకును కదా మా రాజులకును మా అధిపతులకును మా పితరులకు ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి మేము మా దేవుడైన యహోవకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలనని సెలవిచ్చును గాని మేము మా దేవుడైన ఏహోవ మాట వినకపోతిమి కాబట్టి దేవుడు చెప్తుంది ఎందుకు తిరుగుబాటుతానం అంటే ఆయన ప్రవక్తల ద్వారా కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించి మనమంతా నడుచుకోవాల అది అందుకొరకే దేవుడు ఆయన ధర్మశాస్త్రం ఇవ్వడం కదా కానీ వీళ్ళేం చేసినారు ఆజ్ఞ అతిక్రమించినారు అన్నట్టు అంటే దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించిన వాళ్ళు కాబట్టే దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు ఈ మాట ఎందుకు చెప్తోండంటే ఇప్పుడు బబులోను అంటే దేనికి సాదృశ్యము దాని గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ రెండో కొరందీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం రెండో వచనంలో ఏముందంటే దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనక పవిత్రురాలైన కన్య కనుక ఒకడే పురుషునికి అనగా క్రీస్తునుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని కానీ కాబట్టి ఇక్కడ పౌలు చెప్తుండూడు కొరంది పత్రికకి ఒక్కడే పురుషుడు కదా ఆయననే మన ప్రభు అయిన కదా కాబట్టి మనమంతా కన్యకలుగా ఆయనకి ప్రధానము చేయబడిన వాళ్ళం కదా కాబట్టి చూడండి మనమంతా దేవుని రక్తంలో కడగబడి ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకొని రక్షణ అనుభవం పొందిన మనము ఎట్లా జీవించాలంటే ఒక్కడే పురుషుడు కాబట్టి ఆయననే పెండ్లి కుమారుడు కాబట్టి ఆయన తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఎట్లా ఉండాలా పవిత్రురాలైన కన్య కనుక అట్లా ఉండాలా కాబట్టి కాబట్టి ఇక్కడ చెప్తుంటే రెండో కొరిందికు రాసిన పత్రికలో పదకొండో అధ్యాయ మూడో వచనంలో సర్పము తన యుక్తి చేత అవని మోసపరిచినట్లు కదా మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను కాబట్టి ఈరోజు చూడండి మనమందరం ప్రధానం చేయబడింది ఒక్కడే పురుషుడు కదా ఆయననే మన ప్రభు కాబట్టి మనము ఆ పెండ్లి కుమారుడు తిరిగి వచ్చే వారికి మనం ఎట్లా ఉండాలా పవిత్రురాలైన కన్యకలాగా ఉండాలా కదా కాబట్టి చూడండి అలా పవిత్రురాలైన కన్యకగా ఉండాల కానీ సర్పము ఎట్లయితే ఆదాము అవని మోసపరిచిందో అంటే అవని మోసపరిచింది తన యుక్తి చేత ఎందుకు మోసం చేసిందంటే ఆయన మాటకి తిరుగుబాటుతనంగానే కదా పాపం చేపించింది అంటే ఆయనకి అవిధేయత కనపరిచేలాగా సర్పం ఏం చేసింది అవని మోసపరిచినట్లు ఈ రోజు కూడా క్రైస్తవులు మనసులు చెరపబడిపోయినాయి కాబట్టే క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను కాబట్టి చూడండి ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకి ప్రధానం చేయబడినవు ను ఒక ప్రధాన కన్యకలాగా ఉండాల అంటే పవిత్రురాలైన కన్యకగా ఉండాలా కానీ ఈ రోజు ఏమైంది సర్పం అంటే అబద్ధ బోధకులే కదా కాబట్టి వాళ్ళు ఏం చేసినారు మోసపరిస్తే మనుషులను చెరపబడితే నీవు ఎట్లా పవిత్రత కలిగి ఉండగలుగుతావు సరళత కలిగి ఉండగలవు కాబట్టి అపవిత్రమైన దానివి కాబట్టే దేవుడు మహాబబులోను గురించి మనకు చెప్తుండ అంటే ఈ మహాబబులోను దేనికి సాదృశ్యం అంటే ఎవరైతే యేసు ప్రభువులో రక్షణ అనుభవం పొందిన వాళ్ళు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించని వాళ్ళు ఆయన సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోయిన వాళ్ళే మహాబులోనోళ్ళు కదా అంటే ఆయన వాక్యంలో నుంచి తొలగిపోతే ఈ లోకానుసారంగా జీవిస్తే ఈ లోకంలో ఉన్నదంతయ్యూ శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం కాబట్టి వాటిని అనుసరించి నడిచి దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తొలగిపోయినారు కాబట్టి ఈరోజు మనం ఎట్లా ఉన్నాము కదా మన హృదయాలు ఎట్లా ఉన్నాయి ఎందుకంటే నీ భక్తి ఎవ్వరు చూడరు నువ్వు పాటలు పాడేది ఎవరు చూడరు నువ్వు ప్రార్థన చేసేది ఎవరు చూడరు చూస్తే నీ పక్కన ఉన్న వాళ్ళ లోకస్తులు చూస్తారు కదా నీ ప్రార్థన చూడొచ్చు నీ పాటలు చూడొచ్చు నీ వాక్యం చూడుస్తారు చూసి ఏమంటారు నువ్వు నీతిమంతుడు ఎందుకంటే వాళ్ళు మనుషులంతా పైరూపం లక్ష్యం చేస్తారు కాబట్టి వాళ్ళ దృష్టికి నువ్వు నీతిమంతుడుగా కనపడొచ్చు కానీ దేవుడు మన ప్రతి ఒక్కరి హృదయ అంతరంగము ఎరిగిన దేవుడు కదా ఆయన చూస్తుండే కదా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు నీ హృదయంలో ఎట్లా ఆలోచిస్తున్నావు నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి నీ మాట తీరు ఎట్లా ఉంది ను నడిచే నడవడిక ఎట్లా ఉంది నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదంటే ఒక ఆపద్ధికుడిలాగా వేషధారకుల్లాగా నువ్వు ఎట్లా ఉండవు దేవుడు చూస్తుండు కాబట్టి నువ్వు చేసేది నువ్వు ఎట్లా జీవిస్తున్నది అనేది నువ్వు కప్పిపొచ్చు నీ పాపాన్ని అది బయట ప్రపంచానికి కనపడకపోవచ్చు కానీ దేవుడైతే నీ పాపాన్ని చూస్తుండు కాబట్టి నువ్వు తిరుగుబాటు చేసినావు కాబట్టి ఆయన కోపం నీ మీద రగులుకోబోతుంది కాబట్టి దేవుడు చెప్తుండు కాబట్టే చూడండి మా దేవుడు ఎందుకు చెప్తుండంటే ఈరోజు క్రైస్తవులో ఎట్లా జీవిస్తున్నారంటే చూడండి రకరకాల బోధలు కదా క్రీస్తు శరీరము ఒకటే కదా మనమంతా అవయవములు కానీ ఆత్మ ఒకటే అయినప్పుడు ఈరోజు మనం బయట చూస్తే సంఘాల్లో ఒకరి ఒకరికి ద్వేషం కదా ఒక సేవకుడికి ఒక సేవకుడికి ద్వేషం ఉంటుంది పడదు కదా ఇలాంటివి ఉంచుకొని వీళ్ళంతా తిరుగుబాటు తనమా కాదా కాబట్టే కోపం అన్నట్టు కాబట్టి ఈరోజు నీలో ఈ రకమైన గుణగణాలు ఉంటే ఖచ్చితంగా ఈ లోకంస్తుల్లాగా నువ్వు జీవిస్తే నువ్వు అపవిత్ర పరుచుకుంటే ఎందుకంటే నువ్వు క్రీస్తుకి ప్రధానం చేయబడిన వాడివి కదా కాబట్టి ఆయననే పెళ్లి కుమారుడు కదా ఆయన తిరిగి వచ్చే వరకు నువ్వు ఎట్లా ఉండాలా పవిత్రాలైన కన్యకగా పెళ్లి కొరకు పెళ్లి కొడుకు మన ప్రభువే కాబట్టి ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలా అన్నట్టు కాబట్టి దేవుడు చెప్తుండు ఇక్కడ ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయము ఒకటో వచనంలో ఇప్పుడు చెప్తున్నాను ఈ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను నువ్వు ఇక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేషకు చేయబడు తీర్పు నీకు కనబరిచేదను కాబట్టి చూడండి ఈ మహావేశాన్ని దేవుడు ఇక్కడ సంబోధిస్తుండడు కదా కాబట్టి మహావేశకు చేయబడు తీర్పు నీకు కనబరిచేదను కాబట్టి ఇక్కడ మహావేశ అంటే దేనికి సాదృశ్యం అంటే ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయము పదిహేనో వచనంలో మరియు ఆ దూత నాతో చెప్పెను ఆ వేష కూర్చున్న చోట నువ్వు చూసిన జలముల ప్రజలను జన సమూహములు జనములు ఆయా భాష మాట్లాడు వారిని సూచించును కాబట్టి ఈ లోకానికే చూపిస్తుంది కదా కాబట్టి చూడండి మనమంతా మన ప్రభుకి ప్రధానం చేయబడిన వాళ్ళము అంటే మనమంతా సరళత పవిత్రత కలిగి ఉండాలా ఎప్పుడు చూడండి వేషలాగా తయారవుతారంటే చెరపబడి అపవిత్రమైనప్పుడు వ్యభిచరింపబడినప్పుడే కదా కాబట్టి వాక్యంలో అపవిత్రతనే కదా వాక్యానుసారంగా లేకపోతే నువ్వు పవిత్రంగా ఎట్లా జీవించగలవు నీ మాటలు ఎట్లా పవిత్రంగా ఉంటాయి నీ చూపులు ఎట్లా పరిశుద్ధంగా ఉంటాయి కాబట్టి దేవుడు చెప్తుండడు మరియు ఆ దూత నాతో చెప్పెను కాబట్టి ఈ ఈ యొక్క వేష దేనికి సూచిస్తుందంటే మొత్తం ఈ లోకానికే సూచిస్తుంది కదా ఆయా భాషలో మాట్లాడేవారు జన జనములు కాబట్టి ఇరిమియా గ్రంథంలో చెప్తుండు ఇరిమియా ఇక్కడ ఇరవై అధ్యాయము పదో వచనంలో దేశము వ్యభిచారులతో నిండి కదా ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఎవరు ఈ మహావేశ అంటే దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది జనుల నడవడి చెడ్డదాయను కాబట్టి చూడండి వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది అడవి బిల్లు ఎండిపోయను కాబట్టి ఎవరు అంటే జనులు కదా దేవుడు ఏర్పరిచిన క్రీస్తుకి ప్రధానం చేయబడిన జనులు నడవడి చెడ్డదాయను అంటే నడవడి అంటే ప్రవర్తన కాబట్టి వాళ్ళ ప్రవర్తన ఎట్లా దేవునికి తగినట్లు లేదు అని దేవుడు చెప్తుండు చూడండి ఇరిమ గ్రంథంలో ఇరవై మూడో అధ్యాయము పదకొండో వచనంలో ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు కదా ఎవరు చూడండి ప్రవక్తలైనా కానీ యాజకులైనా కానీ అందరూ అపవిత్రులు నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను ఇది యహోవ వాక్కు కాబట్టి ఇక్కడ చూడండి దేవుడు చెప్తుండు ప్రవక్తలైనా యాజకులు అందరూ ఆయన ఏర్పరిచిన బిడ్డలే కదా కానీ అందరూ అపవిత్రులు కదా చూడండి ప్రవక్తలైనా యాజకులైనా ఎవరైనా కానీ అందరూ అపవిత్రులు ఎందుకు వాళ్ళు అపవిత్రులైనారంటే నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడేను కదా ఈరోజు నీ హృదయమే దేవుని మందిరం కదా ఆ హృదయం ఎట్లా ఉంది చెడుతనంతోనే ఉంది కదా ఈరోజు సంఘాల్లో కానీ ఎక్కడ చూసినా అన్ని నాశనకరమైన ఏ వస్తువు తెచ్చిపెట్టుకుంటే నువ్వు దేవునికి ఎట్లా సంతోషపరచగలవు నిన్ను చూస్తే ఆయన అసహించుకుంటుంటే నువ్వు ఎట్లా ఆయనని సంతోషపరచగలవు నువ్వు ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మ సంబంధమైన చేస్తే ఆయన నీ పట్ల సంతోషిస్తాడు కానీ నువ్వు శరీరానుసారంగా నడుచుకొని నువ్వు శరీరేచ్చలు నెరవేర్చేవాడు అయితే నీ పట్ల దేవునికి అసహ్యమే ఉంటది కాబట్టే ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు అంటే అపవిత్రులు నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను వారి దండన సంవత్సరమున వారి మీదకు నేను కీడు రప్పించు చున్నాను గనక నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముడ్డును కదా కాబట్టే దేవుడు చెప్తుడు ఈ మహాబబులోని పాపం ఎట్లా ఉంది ఆకాశాన్ని అంటేలాగా ఉంది పాపం కాబట్టి చెప్తున్నాడు దేవుడు సియోను అచ్చట నుండి నువ్వు తప్పించుకొని పొమ్మంటుండు దేవుడు అంటే నువ్వు బబులో నుంచి బయటకు రావాలా అంటే ఈరోజు మనమే బబులోను ఎవరైతేమి దేవుని హృదయమే మన హృదయమే దేవుని మందిరం కదా దానితో చెడుతనంతో నిండి ఉంటే నువ్వు అపవిత్రమైన కదా అపవిత్రత అంటే దేనికి సాదృశం కాబట్టి దేవుడు చెప్తుండు కాబట్టి వారికి దేవుడు దండన చేస్తుండు కాబట్టి చూడండి దానిలో తెగుళ్ళు ఈ లోకానికి రాబోతున్నాయి అది కీడు కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అని చెప్తుడు ఇప్పుడైనా నువ్వు నీ హృదయాన్ని శుద్ధీకరించుకో నీ ఆలోచనలు సరిచేసుకో దేవునికి నిజంగా విధేయతగా అనపరిచి నువ్వు జీవించమని దేవుడు చెప్తుండు కాబట్టి చూడండి ఇరిమియా గ్రంథంలో ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో ఎరుషలేమో ప్రవక్తలు కదా ఘోరమైన క్రియలు చేయగా నేను సూచితిని ఇవన్నీ దేవుని బిడ్డలే ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఈ రోజు ఆ మహావేష ఎవరోగా దేవుని బిడ్డలే వాళ్ళే అపవిత్రమైన వాళ్ళు వాళ్ళే వాళ్ళ మనసులు చెరపబడిన వాళ్ళు వ్యభచరింపబడిన వాళ్ళు వాళ్ళ గురించే దేవుడు చెప్తుడు కాబట్టి ఎరుషలేమంటే ఈ లోకంలో దేవుడు చెప్తుండు ఆయన బిడ్డలకి వాళ్ళ ప్రవక్తలు కాబట్టి ఈరోజు ఉన్న సేవకులు ఎరుషలేమో ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచి ఆ ఘోరమైన క్రియలేంది వాళ్ళన్నీ ఆయన మందిరంలోకి ఆయన అసహించుకునే పనులే చేస్తున్నారు కదా నాశనకరమైనవి అన్నీ కాబట్టి అది వాళ్ళు చూడలేకపోతున్నారు కానీ దేవుడు చూస్తుండడు వారు వ్యభిచారులు కదా ఇప్పుడు చెప్పండి చూడండి మనం కన్యకగా పవిత్రులుగా ఉండాలా మనం కన్యకగా మనం క్రీస్తుకి ప్రధానం చేయబడిన వాళ్ళం కాబట్టి పౌలు చెప్పిండు కొరింది సర్ప ఆ సంఘానికి ఏమని సర్పం ఎట్లా తన యుక్తి చేత అవన్నీ మోసపరిచినట్లు మిమ్ములు కూడా మోసపరుస్తారు కాబట్టి అనేకమైన అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు జాగ్రత్త చెప్పిండు కదా చూడండి వారు వ్యభిచారులు కదా వ్యభిచారులు అనేవాళ్ళనే కదా వేషలతో పోల్చేది ఈ లోకానుసారంగా కూడా చూస్తే కాబట్టి ఎవరు అంటే ఇవే వాళ్ళ హృదయాలంతా నాశనకరమైన తెచ్చుకొని అపవిత్రమైన వాళ్ళు అంటే పవిత్రత లేదు వాళ్ళ హృదయం అందులో దేవుడు చూస్తే అంతా చెడుతనమే కనబడుతుంది కదా ఈ రోజు నీ హృదయం దేవుడు చూస్తే నీలో ఏం కనబడుతుందో నా హృదయాన్ని చూస్తే నాలో ఏం కనబడుతుందో కాబట్టి వారు వ్యభిచారులు కాబట్టి ఈ రోజు దేవుడు చెప్తుంది ఆయన బిడ్డలకే కదా కాబట్టి వారు వ్యభిచారులు అసత్య వర్తనులు ప్రకటించే వాళ్ళు కదా ఎవడును తన దుర్మార్గత నుండి మరలక కదా ఎందుకు హృదయ కాఠిన్యము కదా కాబట్టి దుర్మార్గంతో హృదయన్నంత భ్రష్టత్వంతో నింపుకున్నారు దాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు కదా వాళ్ళ హృదయ కాఠిన్యమే కదా కాబట్టి చూడండి తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు వారందరూ నా దృష్టికి సుధమ వలనైరి దాని నివాసులు గుమరుల వలనైరి కాబట్టి సుధమ గుమరుల పట్టణాన్ని దేవుడు ఎందుకు భస్మం చేసిందంటే భయంకరమైన అపవిత్రత కదా ఈరోజు ఈ లోకము కూడా అపవిత్రంగానే జీవిస్తుంది కదా చూడండి వాక్యాలు ప్రకటిస్తున్నాము దేవునికి ప్రార్థన చేస్తున్నావు భక్తి ఉంది కానీ ఆ భక్తి మృతమైన భక్తి అన్నట్టు ఎందుకంటే నువ్వు ఎంత భక్తి కనపరిచినా ఆ భక్తి నీ ప్రాణాన్ని కూడా కాపాడలేనప్పుడు ఆ భక్తి వ్యర్థమే కదా కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలా ఎందుకంటే నువ్వు ప్రధానం చేయబడింది క్రీస్తుకి కదా ఒక్కడే పురుషుడు ఆయనే మన ప్రభు కదా పెండ్లి కుమారుడు ఆయనే కదా నువ్వు పెండ్లి కుమార్తలాగా ఉండాలి కదా పెండ్లి కుమార్తలాగా నువ్వు ఉండాలంటే నువ్వు పవిత్రులైన కన్యకగా ఉండాలి కదా కానీ ఈరోజు హృదయమంతా చెడుతనంతో నింపుకొని దుర్మార్గంతో నింపుకొని నడవడి అంతా చెడ్డదాయను కదా కాబట్టి ఈ రకంగా ఉంటే ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే నువ్వు దానిలో నుండి బయటకు రావాలా నువ్వు దానిలో బయటకు వస్తేనే నిన్ను కాపాడుకుంటావు నీ ప్రాణాలను రక్షించుకుంటావు లేదంటే ఆ పట్టణము కూలిపోతుంది అంటే నువ్వు కూడా కూలిపోతావు కాబట్టి చూడండి స్వదమ్మ గోమరల పట్టణాన్ని దేవుడు భస్మం చేశాడు కానీ చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుండంటే చెప్తుండే కదా ఎరుసలేమో ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని తిని కదా ఘోరమైన క్రియలు కదా ఆయన చూసిండంట మన ప్రభు కదా నాశనకరమైనవి అన్నీ మన హృదయంలో ఉంటే మనం ఘోరంగానే ఉంటాం కదా పాపం చేయడంకి వారి వ్యభిచారులు అసత్య ఎవడో తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు వారందరూ నా దృష్టికి సొదమ దాని నివాసులు గుమర్లవైనరి కాబట్టే చూడండి కావున సైన్యములకు అధిపత్యగు యహోవా ఈ ప్రవక్తలను గురించి సెలవిచ్చినది ఏమనగా ఎరుసలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను గనుక తినుటకు మాచి పత్రియు త్రాగుటకు నేను వారికి ఇచ్చుచున్నను మనకి అన్న ప్రకటన గ్రంథంలో చెప్పేటప్పుడు ఐదో ముద్ర విప్పినప్పుడు ఆరో ముద్ర విప్పినప్పుడు మనం చూస్తున్నాం కదా కాబట్టి చూడండి ఎరుసలేముల ప్రవక్తల అపవిత్రత కదా చూడండి దేవుని వాక్యంలో నువ్వు ఉంటే దేవుడు నీ హృదయంలో ప్రతిష్ఠింపబడితే నువ్వు పవిత్రత కలిగి జీవించగలుగుతావు పరిశుద్ధంగా జీవించగలుగుతావు నువ్వు ఆలోచించినా నువ్వు నడిచే ప్రతిదీ ఏదైనా కానీ అది దేవునికి తగినట్లుగా ఉంటుంది దేవుని అడుగుజాడల ఎందో నడుచుకునేటట్టు ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ లోకాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో నువ్వన్నీ నీ శరీరేసలు నెరవేర్చుకుంటావన్నట్టు కదా కాబట్టే చూడండి ఈరోజు దేవుని పట్ల అవిధేయత కనపరచడమే అపవిత్రత కాబట్టి దేశమంతటా వ్యాపించాను కనుక చూడండి దేవుడు తిరుటకు మాచి పత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను కాబట్టి అవి తాగిన వాళ్ళు ఏమైపోతారు మరణంలోకి పోతారు కాబట్టే చూడండి ఎవరు దేవుడు మహాబబులోని దేనికి గురించి చెప్తుండంటే ఆ మహాబబులోని ఎవరో కాదు నీ హృదయం పాపంతో నువ్వు నువ్వే ఒక మహాబబులోని అన్నట్టు కాబట్టి చూడండి ఇరిమ్య గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయమ పదార వచనంలో సైన్యములకు అధిపతి యుహోవా ఇలాగూ మీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మల్ని భ్రమ పెట్టెదరు కదా ఇది ఎక్కడ క్రైస్తవులు ఈరోజు విశ్వాసులు భ్రమంలోనే ఉన్నారు కదా చూడండి దేవుని వాక్యము అసలుకి ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకి ఎందుకు అనుగుర చూడండి ఇందులో మేలైన ఆశీర్వాదమైన అది మనకే వస్తుంది కదా దేవుని బిడ్డలకే కదా కాబట్టి ఇప్పుడు చూడండి లోకానుసారంగా మనం చెప్తే ఒక తండ్రి ఉంటే తండ్రికి ఎంతో ఆస్తు కదా కాబట్టి ఆ బిడ్డలు ఆ తండ్రి వారసులు కాబట్టి ఆ బిడ్డలు తండ్రి ఆస్తులు కూడా వస్తుంది కదా వాళ్ళకి అదే తండ్రికి అప్పులు ఉన్నాయనుకో దానిని కూడా పంచుకోవాలి కదా అలాగే దేవుని వాక్యము నీకు అనుగ్రహించింది దేవుడు ఇందులో ఉన్న ఆశీర్వాదం నీకే అనుగ్రహించబడుతుంది ఇందులో ఏమైనా దేవుడు కోపం ఉన్నా కూడా నీ మీదకే వస్తుంది కదా కదా అంటే నువ్వు కోపం తెప్పించే వాళ్ళలాగా ఉంటే కోపాన్ని అనుభవిస్తా ఉన్నట్టు నువ్వు మంచిగా ఉంటే నువ్వు మేలులు ఆశీర్వాదాలు పొందుతూ అన్నట్టు కాబట్టి వాక్యము ఏదైనా దేవుడు మనక అనుగ్రహించండి కదా ఇస్రాయల్ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించండి కదా ఇప్పుడు మనమంతా అంతరంగం అందు ప్రజలు కదా ఇప్పుడు ఈ మహోబాబులోను ఈ తీర్పులన్నీ దేవుడు ఎవరికి తీరుస్తుండడు మనకే కదా కానీ ఈ రోజు క్రైస్తవులు భ్రమనా కాదా కాబట్టే చూడండి సైన్యములకు అధిపతి యహోవా ఇలాగు సెలవిచుచున్నాడు మీకు ప్రచన్నంలో ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుడి వారు మిమ్మల్ని భ్రమ కదా ఈ రోజు భ్రమంలోనే ఉన్నరా లేదా అనేకులు చూడండి వాళ్ళ బోధ విని ఏమైపోయినారు భ్రమంలోనే ఉన్నారు కదా కాబట్టి సంఘం ఎత్తబడతుంది నేను ప్రొటెక్ట్ అయిపోతాను కదా ఈ లోకము అట్లా ఉంది కదా ఈ లోకానికి దేవుడు తీర్పిస్తుండడు కాబట్టి ఆ తెగుళ్ళు కానీ ఆ శ్రమలు కానీ అన్ని ఈ లోకానికే కదా మనకైతే కాదు కదా సో మనం అట్లా ఉన్నామని తీర్మానించుకుంటే నువ్వు ఎట్లా జాగ్రత్త నువ్వు జాగ్రత్త కాబట్టి ఒక్కసారిగా ఊరు వచ్చినట్టు అకస్మాత్తుగా నీ మీద పడితే అప్పుడు నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది కదా కాబట్టి దేవుడు ఎందుకు నీకు మాట చెప్తుండంటే మనకి చూడండి ఈరోజు అంతా భ్రమల్లోనే ఉంది కదా కాబట్టి పౌలు అనేక పత్రికల్లో చెప్పిండు ఓ అభివేకులైన గలతీరులారా మొదట ఆత్మానుసారంగా నడుచుకున్న మీరు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణం అయ్యింద్రా అని కదా అంటే గలతీ పత్రికకి చెప్తుండు పౌలు అంటే గలతీ సంఘము ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న సంఘము ఎట్లా తయారైంది శరీరానుసారంగా తయారైంది కదా ఈరోజు సంఘం అంటే ఎవరు మనమే కదా దేవుని బిడ్డలే కదా సంఘము దేవుని మందిరం అంటే ఎవరు మనమే కదా కాబట్టి దేవుని బిడ్డలు అంటే రక్షణ అనుభవం ఉన్నప్పుడు రక్షణ పొందినప్పుడు ఎట్లా ఉంటారు పవిత్రురాలైన కన్యకలాగా ఉంటారు గాని చివరికి వచ్చేసరికి ఎట్లా తయారైపోతారంటే శరీరానుసారంగా మనసు పెట్టుకొని శరీరానుసారంగా నడుచుకొని శరీర కోరికలను తీర్చుకున్నారు కాబట్టి ఆయన పవిత్రత సరళానృతం నుండి తొలగిపోయితే నువ్వు అపవిత్రం నువ్వు వ్యభిచరింపబడితే ఈ రోజు వేషలాగా తయారైనారు కదా కాబట్టి దేవుడు చెప్తుండే కదా ఆ ప్రకటన గ్రంథంలో మహావేషకు నేను తీర్పు తీరుస్తున్నాను అది నీకు చూపిస్తాను రా అని భక్తుడు చూపిస్తుండ కదా కాబట్టే చూడండి ఈరోజు మొత్తము భ్రమంలోనే ఉన్నారు కదా కళలోగా అన్నావు ఒక్కసారిగా అక్కడుచ్చి తట్టండి అనుకో సడన్ గా ఎక్కడున్నా కానీ బయటకు వస్తావు కదా అట్లా వస్తుంది అన్నట్టు దేవుని కోపం ఒక్కసారిగా నీ మీద పడినప్పుడు అప్పుడు పరేషాన్ అయిపోతారన్నట్టు కాబట్టి ఇరిమియా గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడో వచనంలో వారు నన్ను తృణీకరించి కదా వీళ్ళు ఎవరు దేవునికి తిరుగుబాటు చేసిన వాళ్ళు కదా అపవిత్రమైన వాళ్ళు ఎందుకంటే నువ్వు ప్రధానం చేయబడిన పురుషుడివి కదా పురుషుడికి నువ్వు ప్రధానం చేయబడినవు అనగా క్రీస్తుకి ప్రధానం చేయబడిన నువ్వు పవిత్రాలుగా సరళత కలగలిగి నువ్వు ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా కానీ నువ్వేం చేసినవు ఆయనని తృణీకరించినవు కదా కాబట్టి వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యహోవ సెలవిచ్చునని ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యహోవ ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు కదా ఈ రాక్షర కల్టు బోధ గురించి కూడా దర్శనం వచ్చింది కాబట్టి ఇట్లా దేవుడు వాళ్ళకు చూపించిండని ఆ దర్శనమును బట్టి పలికి మొత్తాన్ని భ్రమపరిచిండ ఈ ప్రవచనము నెరవేరిందా లేదా కాబట్టి దేవుడు చెప్తుండు ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు భ్రమంలోనే ఉన్నారు కాబట్టే ఈరోజు నువ్వు బబులోన్ లాగా జీవిస్తూ నువ్వు భ్రమంలో ఉంటే నువ్వు బయటకు రాపోతే ఆయన కోపం వచ్చి నీ మీద పడుతుంది కాబట్టి దేవుడు చెప్తుడు ఎందుకంటే చూడండి దేవుని సత్యాన్ని నువ్వు దేవుడిని తృణీకరించడం అంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తేనే నువ్వు ఆయన తృణీకరించినట్టు కదా కాబట్టి ఆయనని తృణీకరిస్తే ఎట్లా ఆయన ప్రేమ నువ్వు పొందుకుంటావు ఎట్లా ఆయన సమాధానం నీకుంటుంది కాబట్టే చూడండి ఈరోజు ఆయన కీడు ఈ లోకానికి రప్పించబోతుండడు కదా ఎందుకంటే పాపము ఎట్లా ఆకాశానికి విస్తరించేంత పాపము ఉంది కదా అంత భయంకరంగా చెప్తుండే దేవుడు తన కార్యములను సఫలపరుచు వరకు తమ హృదయాలోచనలు నెరవేర్చు వరకు ఎహోవ కోపము చల్లారదు కదా ఆయనకు కార్యము ఉంది ఇప్పుడు దేవుడు అది సఫల పరుస్తుండే కదా ఎందుకంటే ఆయన కోపము చల్లారట్లేదు కదా దేవుడికి ఎందుకంటే ఎరుసలేమ ప్రవక్తలు అందరూ ఎట్లా ఉన్నారు వ్యభిచారులుగా ఉన్నారు అపవిత్రులుగా ఉన్నారని దేవుడు చెప్తుండ ఇరిమియా ప్రవక్తలో అంటే ఎట్లా ఆయనని తృణీకరించి చూడండి భయంకరంగా పాపం చేస్తున్నారు అన్నట్టు కాబట్టి చూడండి ఆయన కోపము చల్లారదు అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించురు కదా ఇప్పుడు అందరం చూస్తాం కదా ఈ వాక్యం చెప్పే నేను చూస్తాను వింటున్నా మీరు చూస్తారు సమస్త లోకం చూస్తుంది కదా కొన్ని దినాలైన తర్వాత కదా ఆయన కోపం ఉంటే ఎట్లా అయిపోతారు ఎట్లా జరుగుతుంది కదా ఎందుకంటే మన ప్రభు ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఇంతవరకు ఆయన కృప ప్రేమనే చూపించిండు కాబట్టి చూడండి మనం ఉన్నాం గాని ఆయన కృప ప్రేమ నీకేమైపోయిందంటే అది చూడండి నువ్వేం చేసినావు ఆయన వాక్యాన్ని తృణీకరించి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అన్నట్టు ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించటం మాని కదా నువ్వు తిరుగుబాటు చేసినావు కాబట్టి అంత్య దినములలో చూడండి ఈ సంగతి మీరు బాగుగా గ్రహించదురు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు కదా అంత్య దినాలు చివరి టైంకి వచ్చినాం కదా మన పురుషుడు కదా మనమంతా ప్రధానం చేయబడిన మన పురుషుడు ఆ పెండ్లి కుమారుడు మనకు అతి సమీపంగా ఉన్నాడు కాబట్టి చూడండి నువ్వు ఎట్లా జీవిస్తున్నావో నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోవాలా నేను ప్రార్థన చేస్తున్నాను వాక్యం చెప్తున్నాను నేను సేవకు కాదు నువ్వు ఎట్లా జీవిస్తున్నావు అది నువ్వు ఎట్లా తెలుసుకోవాలంటే దేవుడి దగ్గర వచ్చి కూర్చొని అడగాల కదా ఎందుకంటే మనుషుల పైరూపం చూస్తారు కదా కానీ దేవుడు పైరూపము లక్ష్యం చేయుడు ఆయన హృదయాన్ని చూస్తాడు కదా నీ హృదయం ఎట్లా ఉందో చెడుతనంతో ఉందో కోపంతో ఉందో ద్వేషంతో కుళ్ళు కుట్ర అసూయలు సనుగుతూ ఒకరి మీద ఒకరి నేరాలు మోపుతూ అబద్ధాలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా నీ నోటికి మత్సాలు నీ హృదయంలో గొడవలు కదా నేను ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు కదా నేను వారితో మాట్లాడినా వారు ప్రకటించెదరు కాబట్టి చూడండి అందుకే దేవుడు చెప్పిండు మత్తైసు వార్త ఇరవై అధ్యాయంలో అనేకులైన అబద్ధ పోదకులు ప్రవక్తలు వచ్చి మోసపరిచెదరు అంటే నువ్వు మోసపోతే నువ్వు భ్రమపడతావన్నట్టు అప్పుడు నువ్వు పవిత్రత నుండి సరళత నుండి తొలగిపోతే నువ్వు ఎట్లా పరిశుద్ధంగా జీవించగలవు కాబట్టే చూడండి దేవుడు చెప్తుండూ ఈరోజు ఆయన చెప్తుంది ఒకటే నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు అంటే వీళ్ళ అబద్ధ బోధకులు అంటే గుర్ర వేసుకొని వచ్చే తోడేళ్ళు అన్నట్టు ఎందుకు వస్తున్నారంటే సర్పము ఎట్లా తన యుక్తి చేత అవ్వని మోసపరిచిందో వీళ్ళొచ్చి నీ మనుషులు చెరుపుతారు కదా అంటే వీళ్ళు ఏం చేస్తారు నువ్వు కన్యకగా ఉన్న నిన్ను అపవిత్రపరిచి నిన్ను ఏం చేస్తారు వేషలాగా తయారు చేస్తారు అన్నట్టు అంత భయంకరంగా పాపంలోకి నడిపిస్తారు అన్నట్టు అంటే వాక్యానికి చోటే లేదన్నట్టు కదా కాబట్టి వీళ్ళు మన మనుషులను చెరిపేది కదా కాబట్టి సర్పం వచ్చి అవ మనుషులు చెరిపింది కాబట్టి అవ ఆ పని చేయగలిగింది కదా అవిధేత గనపరిచి ఆయన మాట నుంచి తొలగిపోయి కాబట్టి వీళ్ళు కూడా మనల్ని సత్యం నుంచి తొలగింపు చేసేసి మనల్ని అపవిత్రపరుస్తారు కదా కాబట్టి చూడండి ఏస్యా గ్రంథంలో ఒక వచన ముందు ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అయ్యో నమ్మకమైన నగరము వేష్యాయను కదా అది న్యాయముతో నుండి ఉండెను నీతి దానిలో నివసించను కాబట్టి ఈ వేశ్య దేనికి చెప్తుండంటే నగరానికి చెప్తుండ కదా ఎట్లా ఉంటారు రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు రకరకాల ఉంటారు కదా కానీ ఈ నగరం ఎట్లా ఉండాలా న్యాయంతో నీతితో ఉండాల కానీ ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు అంటే చూడండి కాబట్టి దేవుని కోపం అన్నట్టు కదా నరహంతకులు ఎవరు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వాళ్ళు కదా అంటే ఇప్పుడు ఎవరున్నారు ఈ లోకంలో పాపులు ఉన్నారు అన్నట్టు కాబట్టి దానిలో కాపురం ఉన్నారు కాబట్టి కీర్తనల గ్రంథంలో చూస్తే ముప్పై మూడో అధ్యాయం ఐదో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవ కృపతో నిండి ఉన్నిది కాబట్టి ఈ దేవుడు ప్రేమించేది నీతిని న్యాయమును కదా కానీ ఈ నగరము నీతి న్యాయంతో ఉండాల్సిన ఈ నగరం ఇప్పుడు ఎట్లా అయింది నరహంతకులు ఉంటున్నారు అంటే నీతి న్యాయాలు లేవు అంటే దేవుని వాక్యం లేదు దేవుని తగినట్లు నడిపించే జీవితం లేదు ప్రకటించే బోధ కదా కాబట్టి చూడండి దేవుడు చెప్తుండడు లోకము యహోవ కృపతో ఉండెను ఏషా గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై రెండో నీ వెండి మస్టాయను నీ ద్రాక్ష రసము కలిసి చెడిపోయను కదా ఇక్కడ ద్రాక్షారసము నీళ్లు కాబట్టి రక్షణ పొందిన అనుభవం ఉన్న వాళ్ళందరము మన స్వాస్థ్యము పరలోకమందు భద్ర భద్రపరచబడి ఉన్నప్పుడు నువ్వు ద్రాక్షారసం లాగా కానీ నువ్వు ఎట్లా ఉన్నవు కలిసి చెడిపోయినవన్నట్టు కదా అంటే నువ్వు చెడిపోయింది ఎట్లా ద్రాక్ష నువ్వు నువ్వు నీళ్లతో కలిసి చెడిపోయినవన్నట్టు అనీలు దేనికి సాదృశ్యం అంటే రెండో పేతృ పత్రికలో మూడో అధ్యాయము ఐదో వచనంలో ఎలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్లలో నుండి నీళ్ల వలన భూమి దేవుని వాక్యము వలన కలిగినని వారి బుద్ధి పూర్వకముగా మరుతరు కాబట్టి నువ్వు పరలోకస్థుడివి కదా పరలోక సంబంధమైన నీ స్వాస్థ్యము పరలోక సంబంధంలాగా ఉంటే నువ్వు ఆకాశవాసులాగా ఉండాలా కానీ అలా ఉండాల్సిన నువ్వు ఈ లోకంలో ఎట్లా ఉన్నావు నీళ్లతో కలిసి చెడిపోయినవన్నట్టు కాబట్టే భయంకరంగా అపవిత్రంగా విచారంతో కదా కాబట్టి ఈ నీళ్లు దేనికంటే ఈ నీళ్ళకి సాదృశ్యం ఏంటంటే నీళ్ళలో నుండే భూమి వచ్చింది కదా అంటే నువ్వు పరలోక సంబంధమైన వాడివి నువ్వేం చేసినావు ఈ భూమిని ప్రేమించి దానితో కలిసిపోయినావు కాబట్టి నువ్వు చెడిపోయినావు కాబట్టి దేవుడు చెప్తుండే ఎందుకు క్రైస్తవులు అంతా చెడిపోయినారంటే మనమంతా పరలోక సంబంధమైన వాసులం కాబట్టి నువ్వు పరలోక సంబంధంగా ఉండాల కానీ నువ్వు చేసే బోధ ఎట్లా ఉంది లోక సంబంధమైన బోధ కదా నువ్వు నడుచుకునే విధానం ఎట్లా ఉంది లోక సంబంధం కదా నువ్వు ఆచరించే పద్ధతులు అన్ని ఉన్నాయి ఈ లోకస్తులు కదా అంటే సమస్తము నువ్వు ఎట్లా ఉన్నావు పాటించే ప్రతి విధానాన్ని నువ్వు పాటిస్తున్నావు కదా కదా అన్యులు ఏం చేస్తారు నీకు మంచిగా ఉన్నవాడితో మంచిగానే మాట్లాడతారు మంచిగా లేవనుకో వాడు మాట్లాడు కదా ఈరోజు నువ్వు పరోలోక సంబంధమైన వాడివి కదా నువ్వు శత్రువుని కూడా ప్రేమించాలి కదా కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు పరోలోక సంబంధమైన అయ్యుండి కూడా నువ్వు మంచిగా ఉన్న నువ్వు మంచిగా ఉంటున్నావు నీ చెడు నువ్వు కూడా ద్వేషిస్తున్నావు కదా అంటే ఈ లోకానికి నీకు ఏమైనా తేడా ఉందా వాళ్ళతో కలిసిపోయినావు కాబట్టి నువ్వు చెడిపోయినావు కాబట్టి మాటి మాటికి మనం అలుగుతడం కదా అలిగితే ఏమొస్తుంది కోపం వస్తుంది వాళ్ళ మీద నేరాలు మొపితే నువ్వు ఈ లోక సంబంధమైనవన్నీ ఆచరిస్తే నువ్వు మర్చిపోతున్నావా లేదా కాబట్టి ఈ రోజు క్రైస్తవులు ఎందుకు చెడిపోయినారంటే లోకస్తులను చూసి చెడిపోతున్నారు కదా ఎవడో ఒకటి ఒక విధానం చేసిండ అని గొప్ప పాస్టరు ఆయన కదా అని అట్లా అందరూ చూడండి ప్రభుని చూడల అంటే పైన ఉన్న వాటిని వెతకలేదు కదా ఈ లోక సంబంధమైన వాళ్ళని లోక సంబంధమైనవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రతిదీ అది చేయగలుగుతున్నారు కాబట్టి ఆయన దృష్టికి నువ్వు అసహ్యమైన వాటిలాగా అయిపోయినావు కదా నువ్వు ద్రాక్షరాసం ఉండవలసిన నువ్వు నీళ్లతో కలిసి నువ్వు చెడిపోయినవన్నట్టు కదా చెడిపోవడం అంటే అపవిత్ర పైనట్టు కాబట్టి ఈరోజు ఎట్లా ఉన్నారు ఆ నీళ్ల అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను కదా చూడండి అప్పుడు దేవుడు ఎందుకు నీకు ఈ మాట చెప్తుండంటే మనము ఈ లోకస్తుల్లాగా ఆలోచన చేయొద్దు ఎందుకంటే చివరికి వచ్చేసినాం కాబట్టి మనం మారాలా ఇంకా నీకు దేవుడు అవకాశం ఇస్తుండే కదా ఇంకా నీకు ఆ గడియే రాలేదు కదా ఇంకా ఆయన కోపమే నీ మీద రగులుపోలేదు కదా నువ్వు ఇంకా ఆ స్థితికి పోలేదు కాబట్టి ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తుంటే నువ్వు మారడానికి నేను మారడానికి మనం మారడానికి చివరి అవకాశం అన్నట్టు కాబట్టి మనము ద్రాక్షారసం లాగా ఉండాలా అంటే ఆ పెండ్లి కుమారుడు మన ప్రభువే కాబట్టి ఆయన వచ్చే వారికి నువ్వు పవిత్రంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా నువ్వు నీళ్ళతో కలిసినవనుకో ఈ లోక సంబంధమైన వాళ్ళతో కలిసినవనుకో వాళ్ళు నిన్ను చెడిపేస్తారు కాబట్టే దేవుడు చెప్తుండడు చూడండి ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయము రెండో వచ్చినము భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూ నివాసులు ఆమె మాంద్యములో మత్తులైరి కాబట్టి చూడండి ఈ భూరాజులు అంటే నేను చూసినాను ఈ లోకాన్ని పాలిచ్చే వాళ్ళు లీడర్ ఆఫ్ ద పీపుల్ అని ఉంది ప్రిన్స్ కమాండర్ లార్డ్ ఆఫ్ ద ల్యాండ్ కింగ్ కాబట్టి వీళ్ళందరూ వ్యభిచరించరు కాబట్టి భూ నివాసులు ఆమె వ్యభిచార ఇంగ్లీష్ లో వైనను కదా మత్తు అంటే నువ్వు మత్తుల్లో భ్రమంలో జీవిస్తున్నావు ఇంకా జీవితంలో నుంచి బయటకు రాలేదనుకో తర్వాత నువ్వేం గోపులుకోపోతావో కదా ఈరోజు క్రైస్తవులంతా మత్తుల్లోనే ఉన్నారు కదా మత్తుల్లో ఉన్నారు భ్రమంలో ఉన్నారు కాబట్టే దేవుడు చెప్తుండే భూనివాసులు ఆమె వ్యభిచార మాంద్యములో మత్తులయరి ప్రకటన గ్రంథము పదిహేడు అధ్యయం ఐదో వచనంలో దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను మర్మము వేషలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన చూడండి ఈ లోకంలో నువ్వు ఏదైతే హేయమైనది అంటే దేవుడు అసహించుకునేది నువ్వు చేసినావంటే ఇప్పుడు ఆ మహాబబులోను ఎవరో కాదు ఆ చేసే ఎవరైతే వాళ్ళే కదా అది ఎవరైనా కావచ్చు సంఘాలు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఎవరైనా కావచ్చు కదా భూమిలోని ఏహేమైన వాటికిని తల్లి అయిన మహాబబులు అను చూడండి కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఒకటే తర్వాత ఎందుకంటే కాబట్టి భూమిలో ఏహేమైనా వాటిని అంటే దేవుడు అసహించుకునేది వాళ్ళే మహాబబులు అది ఎవరైనా కావచ్చు చెప్పే నేనైనా కావచ్చు నువ్వైనా కావచ్చు కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఒకటే నువ్వు ఆ బబులోని దేశంలో నివాసగు సీయోను అట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యుహో వాక్ కాబట్టి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు దాని నుంచి బయటకు రావాలా నీ శరీర క్రియల నుంచి నువ్వు బయటకు రావాలా అప్పుడే నువ్వు తప్పించుకోగలుగుతావు కదా నువ్వు శరీర సంబంధమైన పంటకు వస్తావు కదా శరీర సంబంధమైన ఈచలు నువ్వు విత్తితే ఆ పంటనే కోస్తావు ఆత్మ సంబంధమైన పంట విత్తితే నువ్వు ఆత్మీయ సంబంధమైన పంట వస్తావు కదా కాబట్టి శరీర సంబంధమైన పంట కోసే వాళ్ళందరికీ చూడండి ఆ ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పిండు కదా ఏమని ఇక్కడ చెప్పిండు దేవుడు మరి ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పితే వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రాండి కాబట్టి నువ్వు విడిచి బయటకు రావాలా దేవుడు చెప్తుడు ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథంలో ఒక్క వచనం చెప్పేసి ఆపేస్తున్నాను ప్రకటన గ్రంథంలో పది అధ్యాయంలో చూస్తే మరియు ఒకటో వచనం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను కదా ఆయన నామమున ఆయన తండ్రి నామమున నొసల్లా కాబట్టి ఒక నొసల్ల ఎందు ఒక మర్మం పెట్టిండు ఆ మర్మం ఏంది భూమిలో ఏహేమైన వాటిని జరిగించే తల్లి ఆ మహా అని అని చెప్పిండు కదా ఇక్కడ ఏం చదువుతుడు ఆయన తండ్రి నామమున నొసల్ల ఎందు లికింపబడి ఉన్న నూట మంది ఆయనతో కూడా ఉండిరి కాబట్టి వీళ్ళు లక్ష మంది గుంపన్నట్టు వీళ్ళు అపవిత్ర పరుచుకొని వాళ్ళు పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఉండాల్సిన వాళ్ళు కన్యకులు కనుక పెండ్లి కుమారుడు వచ్చే వరకు వీళ్ళు జాగ్రత్తగా పరిశుద్ధంగా సరళత కలిగి పవిత్రంగా ఉండేవాళ్ళన్నట్టు పెండ్లిమారుడి కొరకు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు అన్నట్టు కాబట్టి చూడండి ఇక్కడ ఏం చదువుతుంటే ఇక్కడ నాలుగో వచనంలో వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును మనం ఇంతక ఇరుమియా గ్రంథంలో దేవుడు చెప్పిండు ఎరుశలేములో ప్రవక్తలందరూ అపవిత్రులు వ్యభిచారులు అని చెప్పిండు కదా ఈ నక్ష మంది స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారినయ్య గొర్రపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడితురు వీరు దేవుని కొరకును గొర్రపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకాయి మనుషుల నుండి కొనబడిన వారు కాబట్టి ఆయన ముద్రించుకున్న వాళ్ళనమాట కదా ఆయన ముద్రించుకోవాలంటే చూడండి నువ్వు పాటలు పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు నువ్వు నేను లక్ష మంది గుంపులో ఉన్నాను అని నువ్వు బ్రహ్మంలో ఉన్నావు నేను బ్రహ్మంలో ఉన్నామో ఎవరు ఎట్లా ఉన్నారో కానీ చూడండి మన ప్రభువే కొనుక్కుంటున్నాడు కదా అంటే ఆయననే ముద్రించుకుంటున్నాడు కదా కాబట్టి మనుషులంతా పైరూపం చూస్తారు కానీ మన ప్రభు మన హృదయం అంతరంగము చూస్తాడు కాబట్టి నువ్వు ఎట్లా జీవిస్తున్నావో నీ చీకటి జీవితం అది ఏదైనా కావచ్చు కదా కాబట్టి దేవుడు చూస్తుండు నువ్వు ముద్రించబడితేనే నువ్వు కాపాడబడతావు నువ్వు రక్షింపబడతావు కాబట్టి వీరి నోట ఏ అబద్ధమునకు కనబడలేదు వీరు అనిందులు అంటే వీళ్ళ మీద ఏ నింద లేని వాళ్ళు కదా కాబట్టి వీళ్ళ మీద ఏ నింద లేదు కాబట్టి వీళ్ళు అనిందులు అని దేవుడు కాబట్టి దేవుడు మనకి ఈ రోజు చెప్తున్న వాక్యం ఏంటంటే మహాబబులోను అంటే ఎవరో కాదు ఎవరైతే క్రీస్తుకు ప్రదానం చేయబడి ఆయనకి పవిత్రులుగా కన్యకలుగా ప్రదానం చేయబడిన వాళ్ళు పెండ్లి కుమారుడు మన ప్రభే కదా ఆయన తిరిగి వచ్చే లోపు ఎవరైతే ఆ పవిత్రమైన ఆ సరళత నుండి వాళ్ళు అపవిత్రమైన ఆ మహాబబులోను అన్నట్టు కాబట్టి ఆయనకి కోపము కాబట్టి చూడండి దేవుడు చెప్తుండే అదే కాబట్టి వీళ్ళు మాత్రము స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని అంటే ఆయనకి ఏ వాటికి వీళ్ళు జరిపేవాళ్ళు కాదు ఆయనని సంతోషపరిచేవాళ్ళు కాబట్టి ఈ లోకాన్ని చూడరు వీళ్ళు కదా ఈ లోకాన్ని ప్రేమించరు ఈ లోకంలో ఉన్నది ఏది జరిగించరు వీళ్ళు ప్రతిదీ సమస్తము ఆయన చిత్తమే జరిగించేవాళ్ళు కాబట్టి వీళ్ళు పరిశుద్ధంగా జీవించగలుగుతారు కదా కాబట్టి గుర్రపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళ ఆయనను వెంబడిత్తరు వీళ్ళు మన ప్రభుని వెంబడించే కదా గుర్రపిల్ల మన ప్రభువే కదా కాబట్టి ఆయనని వెంబడించడం అంటే ఆయన సత్యానికి నువ్వు లోబడాలా విధేయత గడపరచాలా ఆయన పట్ల నమ్మకం ఉంచాలా కదా వీళ్ళు ఆయనను వెంబడించే వాళ్ళు కాబట్టి వీరు దేవుని కొరకును అలాగే గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు కాబట్టి వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళ నొసల ఎందు ముద్రించుకుంటున్నాడు కదా కాబట్టి ఈరోజు రెండు ముద్రలు ఉన్నాయి కదా ఒకటి మహాబబులోనికి మహావేషకి దానికి ఒక మర్మం పెట్టి అక్కడ ఒక ముద్ర వేసేయండి కదా దేవుడు ఇప్పుడు ఇంకొక ముద్ర వేస్తుండే కదా గొర్రెపిల్లని వెంబడించే వాళ్ళు అంటే నీకు ఏ ముద్ర ఉందో నీ నొసట మీద అది ముందు నువ్వు కనిపెడితే అప్పుడు నువ్వు జాగ్రత్త కదా అప్పుడు నువ్వు తప్పించుకోగలుగుతావు ఆ మహాబబులో నుంచి నువ్వు బయటకు రాగలుగుతావు లేదంటే ఒక్కసారిగా చూడండి ఆయన కోపం ఈ లోకం మీదకి వస్తే ఎవరు తట్టుకోలేరు కదా చూడండి ఆయన కోపము అంత భయంకరంగా ఉంటుంది మన ప్రభు కోపం ఎందుకంటే ఆయన సఫల పరిచే ఆయన హృదయ ఆలోచన నెరవేర్చే ఆయన కోపము చల్లారట్లేదు ఎందుకంటే మన ప్రభు ఆయన ఒట్టు పెట్టుకున్నాడు ఆయన ఒట్టు ఎందుకు పెట్టుకున్నాడంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది అది చెప్పేసి క్లోజ్ చేస్తున్నాను చెప్తా యహెచ్కల్ గ్రంథము ఐదో అధ్యాయము పదకొండో వచనంలో ఇక్కడ ఉంది ఏముందంటే నీ హేయ దేవతల అన్నిటినీ పూజించి నువ్వు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర గనుక అంటే నువ్వు అపవిత్ర కదా నీ ఉదయమే కదా కదా ఈ రోజు సాంగాలు కావచ్చు కదా నువ్వు కావచ్చు ఎవరైనా కావచ్చు కదా సమస్తమైన హేయమైన క్రియలు అన్ని దేవుడు అసహించుకునే పనులన్నీ నీ పరిశుద్ధ స్థలముని హృదయమే కనుక దానిని అపవిత్ర పరిచితివి గనుక కరుణ దృష్టి అయినను జాలి అయినను లేక కదా దేవుడు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు జాలి దేవుడు కాబట్టే ఆయన కుమారుడిగా జన్మించి నిన్ను మరణంలోకి పోవాల్సిన నిన్ను పరిమళ వాసనంగా మార్చండు కదా నిన్ను పరిశుద్ధ కదా నువ్వు క్రీస్తుకి ప్రధానం చేయబడిన వాడివి కదా కానీ నువ్వు ఎట్లా ఉండాలా పవిత్రుడు అలైన కన్యకగా ఉండాలి కదా పెళ్లి కుమార్తా నువ్వు అలా ఉండాల్సిన నువ్వు ఏమైపోయినావు అపవిత్రమైనవు అనంటు కనుక దేవుడు కరుణ లేదు కరుణ దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువగు యహో కదా ఆయన జీవము తోడు ప్రమాణం చేయుచున్నాడు అంటుడు దేవుడు ఆ జీవము ఏంటంటే ఆయన మట్టిని సృష్టించినప్పుడు కదా అయన పోలికలో ఆయన స్వరూపంలో ఆదామును సృష్టించినప్పుడు ఆ నాసికారు అందరంలో ఆయన జీవం పెట్టిండి కాబట్టి ఆదాము బ్రతికిండి అన్నట్టు ఆయన జీవం లేకపోతే మరణిస్తడు అన్నట్టు కాబట్టి ఆ జీవం మీద పెట్టుకున్నాడు దేవుడు ప్రమాణం చేసుకున్నాడు దేవుడు ఆయన ఆయన హృదయ ఆలోచన సఫల పరిచే వరకు ఆయన కోపము చల్లారే వరకు ఆయనకి ఏ మాత్రము కరుణ లేదు అని చెప్తుంది దేవుని వాక్యం ఎందుకంటే ఆయన చివరి టయానికి వచ్చిండు కాబట్టి చూడండి కరుణ దృష్టి లేదు జాలి లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణం చేయుచున్నాను ఇదే యుహోవవాక్కు కదా యుహేచ్కల్ గ్రంథము ఐదో అధ్యాయ పదమూడవచనంలో నా కోపము తీరును ఎప్పుడు నువ్వు నువ్వు ఎప్పుడైతే క్షీణింపబడినప్పుడు నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందను నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున యహోవనైనా నేను ఆసక్తి గలవాడనై అలాగూ సెలవిచ్చుతునని వారు తెలుసుకుందరు కాబట్టి ఇనిమియా ప్రభుత్వం చెప్పిండు కదా అంత్య మీరు దానిని గ్రహిస్తారని చూడండి ఆయన కోపము ఆయన ఎంతగా ఉందంటే ఈరోజు అందరూ ఎట్లా జీవిస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాలా కదా ప్రార్థనలు ఎక్కడ జరగకుండా లేవు కదా ప్రతి చోట ప్రార్థనలు జరుగుతున్నాయి వాక్యాలు జరుగుతున్నాయి ప్రేర్లు జరుగుతున్నాయి ఆయన దేవుడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అనేది నువ్వు ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావా నేనేం చేస్తున్నానా మనం ఏం చేస్తున్నావు నువ్వు ఆలోచించన్నాడు ఎప్పుడు నీకు తెలియదు ఎందుకంటే అంతా యథావిధిగా ఉంది కదా అంతా నార్మల్గా ఉంది కదా ఎప్పుడులాగా పని చేసుకుంటున్నాము పోతున్నాము ఆదివారం చర్చికి పోతున్నాము వస్తున్నాం కదా మామూలుగా ఉంటే సేవ చేస్తున్నాం కదా మేమంతా మంచిగానే ఉన్నామని అనుకుంటున్నారు కానీ అట్లా ఉంటే ఎందుకు దేవుడికి అంత కోపము ఎందుకు ఆయన ఆయన జీవం మీద ప్రమాదం చేసుకోవాలా నిన్ను ఆయన పగ తీర్చుకునేదాకా ఆయన ఓదార్చుకోవడంట కదా చూడండి ఎందుకు నీ పట్ల అంత ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రభు ఒకప్పుడు ఆసక్తి కలిగింది కాబట్టి కరుణ ప్రేమ ఉంది కాబట్టి నిన్ను రక్షించుకోండి కదా ఇప్పుడు ఎందుకు నిన్ను మరణంలోకి నడిపించాలా ఎందుకు నిన్ను ఆయన కోపం నీ మీద చల్లార్చుకోవాలా ఆయన ఎందుకంటే ఇక్కడే ఆలోచించుకోవాలి కదా కాబట్టి మనం ఆలోచించుకున్నప్పుడే మన క్రియలు ఉన్నాయి మనం ఎట్లా ఉన్నాము ఈ లోకం ఎట్లా ఉంది అది తెలుసుకుంటే సమస్య తెలిస్తే సమస్యకి పరిష్కారం తెలుసుకుంటావు కదా ముందు ఈరోజు సమస్యే తెలియదు కదా మనుషులకి పరిష్కారం ఎక్కడ వస్తుంది నువ్వు ఎక్కడ చెక్కబడుతున్నావో నీ సమస్య తెలిస్తే నువ్వు దాన్ని బట్టి పరిష్కారం ఎదుక్కుంటావు కదా నీ రోగానికైనా ఈ రోగం పలాని రోగం అని నువ్వు తెలుసుకుంటే దానికి మందులు వాడి ఆ రోగాన్ని నువ్వు జయిస్తావు కదా ఈ రోజు నీ సమస్య ఏంది దేవుడి పట్ల నీవు ఏ విషయంలో ఉన్నవాళ్ళు నీ సమస్య ఏంది అది నువ్వు తెలుసుకుంటే దానికి పరిష్కారం చూపించుకుంటే నువ్వు ప్రొటెక్ట్ అవుతావు అన్నట్టు లేదనుకో కదా రోగం వచ్చి నువ్వు దాన్ని పరిష్కరించుకోలేదనుకో రోగాన్ని నయం చేసుకోకపోతే ఏం చేస్తుంది అది ఆ రోగమే నిన్ను ఏం చేస్తుంది మరణంలోకి తీసుకెళ్తుంది కదా కాబట్టి ఈ రోజు నీ సమస్య ఏందో నువ్వు తెలుసుకోవాలా నా సమస్య ఏంది ఎవరి సమస్య ఏంది కదా మనం తెలుసుకున్నప్పుడే ఆ సమస్యకి పరిష్కారం వెతుకున్నప్పుడే మనం ప్రొటెక్ట్ అవుతాం కాపాడబడతాం లేదు నేను భ్రమంలో ఉన్నాను నేనంతా మంచిగానే ఉన్నాను నేను కాదు పాపిని లోకం పాపులు ఈ లోకస్తులు అట్లా ఉన్నారు నేను కాదు నేను మంచిగానే ఉన్నాను కదా అని నువ్వు తీర్మానించుకుంటే నువ్వు ఎప్పటికీ నీ సమస్య నువ్వు కనిపెట్టుకోలేవు కాబట్టి నువ్వు సమస్య కనిపెట్టుకోకపోతే ఆ సమస్య నిన్ను ఎప్పటికైనా నిన్ను నాశనంలోకే నడిపిస్తుంది అది ఏదైనా కానీ కదా పిండంతా బాగుండి కొద్దిగా పులిసిన పిండి ఉంటే పిండి అంతా పోతుందని మనకి ఎట్లా తెలుసో అట్లా అనమాట నీ చిన్న సమస్యే కావచ్చు కదా అది నిన్న ఏం చేస్తుంది నీ శరీరాన్ని మొత్తాన్ని కాజేస్తుంది కాబట్టి మనం సమస్య ఏంది ఏ విషయంలో మనం దేవుడి పట్ల అవిధేత ఉన్నాము ఎక్కడ ఉన్నాము కదా ఎందుకంటే అందరూ ప్రార్థనలు చేస్తున్నారు అందరూ సంఘాలు పోతున్నారు భయంకరంగా ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఎందుకు దేవుడికి అంత కోపము ఎందుకు ఆయన కరుణ దృష్టి లేక జాలి లేక ఆయన ప్రమాణం చేసుకొని ఆయన హృదయంలో నీ పట్ల నిన్ను ఎట్లాగైనా నీ మీద ప్రతీకారము పగ తీర్చుకోవాలా ఎందుకంటే నువ్వు చేసిన క్రియలకు ఆయన తగిన ప్రతిక్రియ చేస్తున్నాడు కదా నువ్వు నీ హృదయాన్నంతా అపవిత్ర పరుచుకున్నావు కాబట్టి చూడండి ఆయన నీకు ప్రతికారం చేస్తుండేడు కదా నువ్వు ద్వేషం ఎదుటివారికి చూపించినావు కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను ద్వేషిస్తుంది కదా నువ్వు ఎదుటి తీర్పులు తీరుస్తున్నావు కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు తీర్పు తీరుస్తుంది కదా నువ్వు ఎదుటి గాయపరిచినావు కాబట్టి ఇప్పుడు నిన్ను దేవుడు గాయపరుస్తున్నాడు అంటే నువ్వు ఏమైతే చేసినావో దానికి ఆపోజిట్ గా ఇప్పుడు దేవుడు నీ క్రియలను బట్టి ఆయన చేస్తుండే కదా కాబట్టి మనమంతా గ్రహించుకోవాల్సింది ఒకటే ఏంటంటే నీ సమస్య ఏంది ఏ విషయంలో దేవుళ్ళో తొలగిపోతున్నావు ఏ విషయంలో ఉంది అదహమా గర్వమా కోపమా ద్వేషమా నేనైనా ఎవరైనా అది నువ్వు గ్రహించినప్పుడు ఆ సమస్య దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు పరిష్కరించుకున్నప్పుడే నువ్వు ఎక్కడ పులిసిన పిండి తెచ్చి పులియని పిండిలో కలుపుకోవన్నట్టు అంటే నువ్వు పులియని పిండిలాగా ఉన్న పులిసిన పిండి తెచ్చుకుంటే నీ మొత్తం పులిపై అది ఎందుకు పనికిరాని చెత్తలాగా అయిపోతుంది కదా అట్లా నువ్వు కూడా దేవునికి పనికిరానిలాగా అయిపోతావన్నట్టు పనికి వచ్చే వాళ్ళని ఆయన కొనుక్కుంటున్నా కదా నువ్వు పనికిరాను కాబట్టి నేను కొనుక్కోవట్లేదు కాబట్టి మనం ఎట్లా ఉన్నాము ఏ విషయంలో మనలో బలహీనతలు ఉన్నాయి నువ్వు సేవకుడు కావచ్చు సంఘానికి కాపురవు కావచ్చు నువ్వు ఉదయం లేస్తే సాయంత్రం దాకా ప్రార్థన చేసేవాడివి కావచ్చు నువ్వు ఎన్ని ప్రవచనాలైనా చెప్పొచ్చు నువ్వు ఎలాంటి అభిషేకమైనా ఉండొచ్చు ఎందుకు పనికిరాని వ్యర్థమే అది నీ భక్తి ఏదైనా అది ఎందుకు పనికిరాదు కదా నీ ప్రాణాన్నే కాపాడినప్పుడు నీ భక్తి ఎందుకు అది వ్యర్థమే అది మృతమే కదా దేవుడే నిన్ను కొనుక్కోన్నప్పుడు ఆయననే నీ నొసట ఎందు ముద్రించుకోనప్పుడు నీ భక్తి ఎవరికి కావాలా చెప్పండి నీ భక్తి వల్ల నువ్వు ఏం కాపాడుకుంటున్నావు భయంకరమైన శ్రమంలో పోతున్నావు కదా అందుకే సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే చూడండి ఎందుకంటే సత్యంలో ఉంటారు దేవుని విధానం తెలియదు వాళ్ళకి అందుకే వాళ్ళ మీద జాలి కాబట్టి దేవుడు వాళ్ళని ప్రతి క్షణం కదా నోహవ కాలంలో కూడా ఆయన ఆత్మరూపుగా వెళ్ళి ప్రకటించండు కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే నీ భక్తి ఎందుకు పనికిరాని భక్తి అది వ్యర్థమైన భక్తి ఎందుకంటే నువ్వు కాపాడబడలేనప్పుడు ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోలేని భక్తి ఎవరైనా కానీ నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ నువ్వు ఎలాంటి సేవకుడు అయినా ఎలాంటి విశ్వాసరాలవైనా కానీ ఎంత వాక్యం చెప్పినా కానీ ఎన్ని సంఘాలకి చెప్పని నువ్వు ఎక్కడెక్కడికో పోయి రాని ఏమైనా చేయని ను ఆయన కోపం నుండి తప్పించుకోని వాడివైతే ఆయన నొసట నీ నొసట మీద ఆయన ముద్రించుకోకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా అది పనికిరాని భక్తి ఎందుకంటే అది మృతమయ్యే భక్తి ఎందుకంటే అది నేను కాపాడలేదు కాబట్టి కాపాడే భక్తి అయితే నువ్వు ధన్యుడు అది ఎప్పుడు వస్తుంది విధేయత కనపరిచినప్పుడు వస్తుంది కాబట్టి చూడండి ప్రార్థన చేసుకున్నాము ఎట్లా ఉన్నామని మనల్ని మనం పరిశీలించుకోవాలా ఏ విషయంలో ప్రార్థన చేసుకున్నాం కదా సేవకి కదా కాదు నువ్వు ఎట్లా ఉన్నావు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అసలు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా కదా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీలో ఫలాలు కనిపిస్తాయి కదా మామిడి చెట్టుకి మామిడి పండే కనిపిస్తుంది కానీ జాం పండు రాదు కదా దేవుని ఆత్మ నీకుంటే దేవుని గుణాలే కనిపియాల నీలో ఎందుకు శరీర గుణగా కనిపిస్తున్నాయి అంటే అక్కడే తెలిసిపోతుంది కదా నువ్వు ఆ సంబంధమైన వృక్షానికి కాదన్నట్టు అంటే దేవుని వృక్షానికి కాదన్నట్టు కాబట్టి నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది నాకు వివేచన వరం ఉంది నాకు స్వస్థత వరం ఉంది నాకు ఆ వరం ఉంది అవన్నీ గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎవరికి లేనట్టే ఉన్నవాడు ఎవడు చెప్పుకోడు కదా ఉన్నవాడు క్రియ చేసి దాన్ని నిరూపించుకుంటాడు కదా దాని ద్వారా మహిమ పరుస్తుడు దేవుణ్ణి చెప్పుకునేవాడు ఎవ్వడు చేయుడు కదా కాబట్టి చూడండి మన పరిశుద్ధ ఆత్మ ఉంటేనే ఆయన మనల్ని ముద్రించుకుంటాడు పరిశుద్ధ ఆత్మ నీకు రావాలంటే ముందు నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలా కదా దేవుని ఆత్మ పరిశుద్ధమైంది కదా ఆయన పరిశుద్ధమైన స్థలాల్లోనే ఉండే దేవుడు కదా నీలో నాలో మనలో నివసించాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలా మన మాట తీరు ఎట్లా ఉండాలా ఆలోచనలు ఎట్లా ఉండాలా నడవడిక ఎట్లా ఉండాలా చూడండి ఎదుటి పట్ల ఉండే విధానం ఎట్లా ఉండాలా కదా అవన్నీ ప్రభుని గుణగణాలు కలిగి ఉంటేనే అప్పుడు నీకు దేవుని ఆత్మ నీ మీద ఉన్నట్టు అంతే తప్ప చూడండి నేను పరిశుద్ధ ఆత్మ పొందుకున్నాను నేను అది పొందుకున్నాను నేను ఎట్లా చేస్తున్నానని నువ్వు చెప్పుకుంటే నువ్వు అన్ని ఎట్లా అంటే ఘనంగా ఎంచుకునేవాడి నువ్వు కూడా ఆయన దృష్టికి అసహ్యమైన వాడివే కదా అంటే నేను భక్తి కలన వాడినని చెప్పుకున్నా కానీ నీ భక్తి పనికిరాని భక్తి కాబట్టి ఎవరైనా కానీ అది నేనైనా నువ్వైనా ఎవరైనా కానీ నిజంగా దేవుడు నీలో ఉంటే ఆయన నీలో కనిపించాల అప్పుడు ఆయన నీలో ఉన్నట్టు అది లేని రోజు ఆయన నీలో లేనట్టే ఇంకా నువ్వు పరిపూర్ణం అవ్వలేదు క్రీస్తులాగా సంపూర్ణత రాలేదు వాక్యంలో కానీ ఏదో వింటున్నావు వస్తున్నావు పోతున్నావు ప్రార్థన చేస్తున్నావు అంతా ఆచారబద్ధకంగా ఈ లోకంలో శ్రమలు ఏదన్నా బాధలు వస్తే దేవుడే సాయం చేస్తాడని అదేదో ఆ విశ్వాసంతో దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావు పోతున్నావే తప్ప నీ జీవితం నిజంగా దేవునికి అప్పగించుకున్న జీవితం కాదన్నట్టు అప్పగించుకున్న జీవితం అయితే నువ్వు దేవునిలాగా ఈ లోకస్తుల్లాగా నీలో ఏమీ కలిపేది కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో ఎవరిలోైనా బలహీనతలు ఉన్నాయి కదా అలిగే గుణగాణాలు ఉంటాయి కదా లోకస్తుల్లాగా మన మాట వినకపోతే మంచిగా ఉంటారు మంచిగా లేకపోతే చెడ్డగా ఉంటారు ఇవి ఎవడైనా గాని నేనైనా నువ్వైనా నువ్వు ఎంత సేవకుడివైనా కానీ నీ భక్తి వ్యర్థమే ఎందుకంటే ఆయన ఏర్పరచుకొని ఆయన కొనుక్కుంటాడు నువ్వు నేను మనం కాదు కదా ఆయన ముద్రించుకుంటాడు కాబట్టి అది ఆయన చేతిలో ఉంది కదా ఆయనని సంతోషపరిచేవాడు ఆయన ముద్రించుకుంటాడు అన్నట్టు ఆయన అసహించుకునే నిన్ను నన్ను ఎట్లా ముద్రించుకుంటాడు దేవుడు కాబట్టి మనం ఆ ముద్రలో ఉంటేనే మనం ఈ లోకంలో కాపాడబడతామన్నట్టు ఇంకా ఈ లోకస్తులాగా మనం జీవిస్తే ఆ మహాబబులోని ఎట్లయితే కూలిపోయిందో ఈ రోజు మన జీవితాలు మనం కూడా కూలిపోతామన్నట్టు పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి అవును ప్రభ నాయన తండ్రి ఈ రోజునైనా వాక్యాలు ప్రకటిస్తున్నారు సంఘంలో ప్రార్థనలు సేవలు అన్ని జరుగుతున్నాయి కానీ ఒక్కడిలో కూడా ప్రేమ లేదు ప్రభ పైకి భక్తి చెప్పుకుంటున్నారు కానీ ఎందుకు పనికిరాని భక్తితోనే ఉన్నారు ప్రభ ఎందుకంటే కడుపులో హృదయంలో అంతా ద్వేషము కుళ్ళు కుట్ర అసూయలు ఒకడిని ఒకడు తనగడం ఒక్కరిలో కూడా క్రీస్తు ప్రేమ లేదు ప్రభా ప్రేమ లేని ఎవడైనా మరణమందు నిలిచి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది ప్రభ కాబట్టే ప్రభా నాయన మాలో అలాంటి గుణగణాలు ఉండొద్దు ప్రభా నాయన మహాబబులోనంటే ఈ లోక సంబంధమైన అపవిత్రమైనది ప్రభ మేమంతా నీకు ప్రధానం చేయబడిన వాళ్ళం కాబట్టి మేము పరిశుద్ధత కలిగి సరళత కలిగి మేము ఉండాలా ప్రభా ఏవి నాయన మా క్రియలు కానీ మా ఆలోచనలు కానీ మా సమస్తము శరీరము ప్రభాయన పాపపూరితంగా ఉండకూడదు ప్రభా నాయన ప్రభ నాయన మీరే పరిశుద్ధపరచండి మీ రక్తంలో కడగండి మా ఆలోచనలను మా హృదయములను మా తలంపులను సమస్త మా నడవడికి అంతటిని మా సబుద్ధిని అన్నిటినీ తీసివేసి నేను మీ రక్తంలో కడిగిన ఆయన మీ యొక్క అధిక మహిమగల శరీరంగా మార్చండి ప్రభ నైనా తండ్రి మీ యొక్క ముద్రలో మమ్మల్ని ముద్రించుకోండి ప్రభ నాయనా తండ్రి మాలా ఇంకా ఏమైనా విధేత ఉంటే నాయనా తండ్రి మా నీ ఎదుట పాపాలు ఒప్పుకుంటున్నాం క్షమించి నీ యొక్క ముద్రలో మమ్మల్ని ముద్రించుకోమని ప్రార్థిస్తూ నదురేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ చేసిన స్థాదం ప్రభావ పరిశుద్ధరా ఏసే కృప మేడ దైగల తండ్రి రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవ ఏసీ ప్రభావ మీకు వందనాల రాజా ఏసై హెంతో లెక్కలేనని వందనాలు మీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడిన ప్రభావ మీ యొక్క ప్రేమని ప్రభావం పెట్టుకోవాలా రాజా మీ నామ మహిమార్దమ ప్రభావ అనేకులకి ఒక ప్రేమను చూపించి ప్రభావ మీకు తట్టు తిప్పాలా రాజా మీరు ఆత్మకార్యం జరిగించండి ఏసై హెంతో మీరు అక్కడ తిత్ త్వరలో ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభావ మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా ఆత్మీయ లోతులకు మీరు మమ్మల్ని నడిపించండి ప్రభావ మీ యొక్క ప్రేమ మాధుర్యాన్ని ప్రభా ప్రతి దినూ దేవా స్మరిస్తూ ప్రభా ఏసనపరుస్తూ మహిమ పరుస్తూ ప్రభా మేము ముందుకు నడవాలా సాయపడిన ప్రభకు ఉపయోగించండి ప్రభావిత కలిగించండి ప్రభావ ఎన్ని శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా మీ నామం కోసమే ప్రభా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి ఫలిపరితంగా చేయండి ప్రభా ఆత్మీయంగా ప్రభావం మీరు ఆత్మకార్యం జరిగించండి మీ నామంకే యుగ మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నామం ప్రార్థన చేసినాం తండ్రి పరిశుద్ర ప్రేమ దేవా కృపణండి దేవాసూప్రభ నీకు ఎక్కడ ఎన్ని వందండి కృతజ్ఞతల సోత హల రజ దేవాసూ ప్రభా మరి వాక్యం చేత ప్రభ మీరు ప్రభా దేవా ప్రభా మరి మేము చర్చ చేసుకోవాలి ప్రభ దేవా ప్రభా మరి నీలో ప్రభా మేము ప్రభా అనేకల ప్రభా నీ యొక్క ప్రేమ మేము ప్రభా దేవా ప్రభా మరి నీ యొక్క ప్రేమ చేత మేము నడుచుకోవాలి ప్రభా మరి యొక్క ప్రేమ దయచేని ప్రభా నీకే సోకం నీకే ఉండాలి అండి దేవాయప్రభ ఎన్నో ఎంతో మంది ఉన్నారు ప్రభా ఎన్ని ఆత్మలు ఉన్నాయి ప్రభా వాటికి అందరికీ కూడా ప్రభావ సువాత ప్రకటించాలంటే ప్రభా యొక్క ప్రేమ మాకు కావాలి ప్రభా సహన ఓపిక దీర్ఘశాంతం మాకు దయచని ప్రభావ దేవాయప్రభా వాళ్ళ ప్రతి ఒక్క వాక్యంలో ప్రభా మరి మీరు మాతో మాట్లాడిన ప్రభా ఇంకా ఏదైనా కాయచకరమైన ఉంటే ప్రభావ తీసిపోయింది ప్రభా ఆరోగ్యం ఉన్న ప్రతి ఒక్క కాయస్కరమైన తీసివేసే ప్రభా మారుద్యాన్ని పరిశుద్ధపరచని ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ కరెక్ట్ గా జీవించాల మా ప్రతి ప్రవర్తన కూడా ప్రభావ మీకు అభిజేతున్న ప్రభా దేవామి విధేతగా కలిగి నడుచుకోవాల మరి మీరే మాలో ఉండి నడిపించని ప్రభాని ఇంకే స్థౌతం నీకేమని అంటే దేవాయ ప్రభా యొక్క లక్ష చేసిన ప్రతిన దేవుడు ప్రభా దేవా పరిశులిత గుంపులో ఉంటాను ప్రభామ మరి మేము కోరుకుంటున్న ప్రభా మరి మీ యొక్క ఫీలింగ్ లో ప్రభ మమ్మల్ని భద్రపచుకున్న ప్రభా మీ యొక్క వెలకి మమ్మల్మ్మల్ని భద్రపంచుకుంటు ప్రమా ప్రతి ఒక్క బిడ్డ మీరు దేవించండి ఆశ్వర్చి నింపడి ప్రభా రాణిడ్డలకి అందరినీ కూడా ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీ దీవించి ఆశ్చర్యం నింపడి ప్రభావాయ ప్రభావ మళ్ళీ దగ్గరి బ్రదర్ కూడా మీ తాకి ముట్టి స్వస్థపడెండి బ్రదర్కున్న యొక్క పివని ప్రభుత్స నామంలో గడ్డించి ఇంకా అభిషేకించని ఈ సేవలో వాడుకునే ఏ ప్రాంతంలో అడుగు పెడితే ప్రభా అదంటూ స్వాధీనం నూతన బలము శక్తి చెత్త నింపడి ప్రభావ ఏసీయానికి సౌతనండి దేవాయ ఈ విపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని మీరు దీవించని ప్రభా ఆశీర్దం చేత నింపని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించని ప్రభా నేవలు వాడుకుని ప్రభావ సేవ జీవితంలోకి ప్రభ మే మందరం కూడా ప్రభ మరి ముందుకు వెళ్ళి మేము నడవాలి ప్రభా అనే మేము తువాత ప్రకటించాల ప్రభ ద అపూర్యమైన భోజనంగా మేము ప్రకటించారు ప్రభా దేవ మందికి ప్రభా పన్నెండు దేశాలకు పంపించారు ప్రభా అదే రీతిగా ప్రభా మరి మేము కూడా ప్రభ దేశానికి వెళ్ళి మేము సువాత ప్రకటించవారిలాగా ఉండాలి ప్రభా దేవాయప్ర ప్రభా మరి మా దేశంలో మేము ఉన్నాం కాబట్టి అనేకలకు మేము సువాత ప్రకటించాలంటే ప్రభా యొక్క జ్ఞానం మాకు కావాలి ప్రభా మరి నం చెత మాకు నింపని ప్రభా దేవాని యొక్క పరిశుధాత్మ మాలో ఉంటే ప్రభా ఎప్పుడు సర్వసత్యంలోకి మేము నడిపించే దేవ ప్రభా అందుకే ప్రభాని యొక్క పరిశుధాత్మ ప్రభా ఇంకా మాకు దారాలుగా కుమరించిన ప్రభావ మేము కొత్త నేర్చుకోవాల ప్రభా అనేకలకు మేము కొత్త ప్రకటించే వారి లాగా ప్రభా దేవా ఎవరి చెప్పని విధంగా మేము చెప్పాలా మరి ఎవరి వినిర్వాదం ప్రభా ఇంక మీకు స్పష్టంగా వినట స్థానం దాయించిన ప్రభావా మరి ప్రతి ఒక్క కళ్ళని స్వస్థపరిచిన ప్రభు దేవ మా హృదయాన్ని మా తలపులను అన్నింటిని స్వస్థపరిచిన ప్రభు ఈ యొక్క తలపుల చేత మమ్మల్ని నడిపించిన ప్రభావ నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించిన ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీ జ్ఞాపకం చేసుకుంటుంది దేవనీక స్థౌతం నీట్గా ఉన్నట్టుంది దేవాయప్రభ మరి రాకడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభావ ప్రతి ఒక్క బిడ మార్మంచుకుండాల రక్షణకు రావాల ప్రభావా దివరాత్రి ప్రార్థించిన ప్రభావాక్య ధ్యానం ప్రభావా మరి కరువు కాలం అనేది దగ్గర వస్తుంది కాబట్టి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీ రక్షించని ప్రభావ ఈక స్థౌతం నీట్గా ఉంటుంది దేవాయప్రభాభ మరి బిజినెస్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ ఎన్నో ప్రభా ప్రాజెక్ట్ వర్క్స్ లేక ప్రభా ఎన్నో పడిపోతున్న ప్రభావ మరి మీరు పడిన స్థిరపరిచని ప్రభావ దేవా మరి జాబ్స్ ఉంటేనే ప్రభా అనేకలు ప్రభా నడవగలుగుతారు వాళ్ళు బ్రతకగలుగుతారు ప్రభా లేని వాళ్ళ పరిస్థితుల కోసం మేము ప్రార్థిస్తున్న ప్రభావ వారి కూడా ప్రభావ ఫుడ్ ఎవ్రీథింగ్ కూడా వచ్చి అని ప్రభా నీకే స్థౌతంలో నీకేవనంటండి దేవా అనాథ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి అనాథ తల్లిదండ్రులు మీద జ్ఞాపకం చూసుకుని ప్రభావా కూడా ప్రభావ మూడు కుట్రల భోజనాలు మీరు వారికి దాయించిన ప్రభావ సత్యము వారి కూడా నడిపించిన ప్రభావం నీకే స్థౌతం నీకేమనలు దేవా ఈచు ప్రభావ మరి మీరు అక్కడికి మందరి సిద్ధపచుకోమని ఈచుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంటండి సంపూర్ణ మోహనతుడతండి మహిమ స్వరూపకు దేవ తుఫామైదా నిలు సోదరమైన గొప్ప దేవ ఈ కడిషన్ కాలం అంత ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరిచినారనే మమ్మల్ని సజీవ లపులు నిలబెట్టిన ప్రభ దివారా తిరుమల కాచి కాపాడి ఒక నూతన ఫిర్మ కలిగించినారు గొప్ప దేవానికి వర్ణాన్ని చేయడానికి సిద్ధి సోదలు అర్పించుకోవడమైనా ఇక దురద ఎంత మంది ఉన్నారు ప్రభావ మీరు మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు ఇక మధ్యతన సందైనా మీ వాకించేటప్పుడు మీరు మాత్రం మాట్లాడిన మిమ్మల్ని ఎంతగానైనా బలపరిచినారు గొప్ప దేవానికి కృతజ్ఞతలు అర్పించక సమస్త గణత మహిమ ప్రభావము మహాతేజస్సు మహాేశ్వరం మీద యుగంలో నీకే కలుగురు ఉన్నప్పుడు ఆ జన్మలో ఉన్న ఏ రీతిగా జీవిస్తున్నారనే విషయం ప్రభావా మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఈ లోకమంతా బబుల లాగాందుకు ప్రభావ బబులన్న మీరు మమ్మల్ని కాబట్టి మీ బబులను సముందులాగా జీవించకుండా ప్రతి దశలో ప్రభా ఆకాశవాసులాగా మీరు జీవించాలా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలా ప్రతి దశలో ప్రభావ మీరు ప్రభ ప్రధానం చేస్తున్నారు మమ్మల్ని నీటితో మీ సమాధానంతో మీరు మీరు చేస్తున్నారు మీరు తిరిగి వచ్చేంత ప్రభావ మీరు పరిశుద్ధంగా జీవించాలా మీకు సరళత సంపూర్ణత కలిగి ప్రతి దశలోనైనా మీకు విదేత చూపిస్తునైనా పరిభక్తులు కలిగి ప్రీతికరమైన సేవన చేయాలా ప్రభావం ప్రతి సిద్ధపరచాలా సిద్ధపడాలి ప్రభావ ప్రతి దశలో పడుకున్న ప్రభావ మీరు ముందు ఎంతగానో బలపరుస్తున్నారు మీ వాక్యం చేత ప్రతి దశలో మేము పరీక్షించుకోవాలి మీకు సంప్రదాలు మీకు ఎదగాల అంచలగా ప్రభావ మీ వాక్యంలో జ్ఞానంలో ఇంకా అభివృద్ధి పొందాల ప్రభ నా దేవన ప్రభ లేఖనాలను పరిశీలించాలా అనేకుల ప్రభావి రోజుకు ప్రభావ ఆయన వాటి గ్రహించేసి కుటుంతుండగా ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు ఏంటిగా మాకు అనుగ్రహించారు ప్రవా అని మేము ప్రకటించడానికి ప్రభావా కాబట్టి ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా ఒక యాచకుడు ప్రభావ ఎంత పశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ఎంతో పరిశుద్ధంగా ఉండాలా కాబట్టి ప్రతి దినంనైనా మేము పశుద్ధ పచ్చబడాలా మీ వాక్యంతోనే అది కేవలం మీ వాక్యం ద్వారానే పరిశుద్ధ పచ్చబడతాం ప్రవా కాబట్టి మీ వాక్యంని సంపూర్ణ మేము నానబడాలా నిర్మలమైన ఉదకంతో మేము ప్రతి దినం ప్రభానం చేయబడ జీవితం కలిగి ఉండాలి ఓ ప్రభావా ప్రతి దశలోనైనా మేము విద్యత జీవించే బిడ్డగా తయారు మాలో బలహీతులు ఉంటే ప్రవా ఇంకేమైనా ఆయాసకరమైన ఉంటే ప్రవా వాటి నుంచి మాకు పిల్లలై చేయండి ప్రవ ఇచ్చిన వాటి మేము ఒప్పుకుంటున్నాం ఇంకెక్కడైనా వివిధ చూపిస్తే ప్రభావాటి నుంచి విడుదల కట్టించండి ప్రతి క్షణం మేము పరిశీలించుకోవాలో సహాయపడండి గొప్ప దేవనతండి నీకు వన్ అయినా సంపూలవుకి మేము సాగిపోవాలి ఎవరు కూడా ఒక రోజుగా పరిశుద్ధుడు కాడు ప్రభావా ప్రతి దినం పరిశుద్ధంగా మేము తయారు కావాలా ప్రభావా నైనా పరిశుద్ధం పచ్చబడ స్వాధితంగా మీరు తయారు చేయండి పౌళ్ళు ప్రవణండి సంపూ లౌటుకు సాగిపోదు అన్నాడు ప్రభావ వరంది సంఘంతో కాబట్టి అప్పటికి పౌలు కూడా సంపూర్ణంగా కాలేదు కాబట్టి ఎవడు కూడా సంపూర్ణంగా కాలేడు ప్రవ కాబట్టి ప్రతి దినం మీ వాక్యంలో ఉంటేనే మేము సంపూర్ణంగా తయారవుతాం ప్రభావా సంపూర్ణత మీరు తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో కాబట్టి ఆ రీతిగా మీరు తిరిగి వచ్చేంత వరకు మీరు సంపూర్ణగా అవుతూనే ఉన్నారు ప్రభావ ప్రతి దేశంలో ఆయన మీరే మాకు సాహితులు ప్రభావ ఆయన ఈ లోకంలో ఎంతోమంది ప్రభావం తెలియక ఎంతో మంది ప్రభావ నైనా అబద్ధ బోధనలు పరిప్రవ వాళ్ళ జీతాలు ప్రభావ రీతిలో పోతున్న ప్రభావ నైనా కనికరించమని ప్రాద్ష్టమైన ఊళ్ళలో పరిస్థితుల్లో ప్రభావ ఇంకెక్కడ ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ అబద్ధ అదే సత్యమని ప్రభావ మనుషులు ప్రభావ మోసంలో జీవిస్తున్న ప్రభావ అయినా ఈ వాక్యం మీ వాళ్ళకి మీరు ప్రకటించినైనా వాళ్ళందరినీ ఈ రోజు ప్రభావ ఓ ప్రభావ సంపూర్ణమైన ద్రాక్షరసాన్ని ప్రభావ జబ్బు రసంగా మార్చుకున్నారు ఓ ప్రభావ కల్పితం చేసిన బోధనలాగా తయారు చేస్తున్నారు కాబట్టి ఆ సంపూమైన ద్రాక్షరసం ప్రభ ఆయన మేము అట్లా తయారయ్యే ప్రభ ఓ ప్రభావ విందు ప్రధానులకు ప్రభావ నీకులకు ప్రభ మీరు కానాను అనేక విందువులకు ప్రభావ మీరు ఆ ద్రాక్షరసాన్ని మీరు నీళ్ళగా మార్చినారు కాబట్టి ప్రవ్వ ఈ లోకమైన అబద్ధమైన ద్రాక్షరసం నుంచి ప్రభావకు ప్రజలు కల్పించి సంపుమైన అందించే పరిచారుకులుగా మేము తయారు కావాలా ఎవరు ప్రకటించిన రీతిని మేము ప్రకటించాలా మేము ఆహ్వానతో చెప్తలేం మీ అందరి దోషం కలిగి మీ యొక్క ఆసక్తి కలిగి మేము ఎందుకంటే ఆ రీతిలో మేము ప్రయాసపడాలని వాకింగ్ చెప్తుంది ప్రవ్వ ఎందుకంటే ప్రవ్ మేము అందరం ఓ ప్రభావ ఒకరి ఒకే రీతిగా మమ్మల్ని తయారు చేస్తున్నారనైనా మాలో ఉంది అంత ఒకటే ఆత్మ ప్రవ కాబట్టి ప్రతి క్షణం మీ ప్రేమ మనసు చూపిస్తూ ఆ సినిమా దగ్గర మేము నడిపించాలి ప్రభావ అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నటించి మనకు అదిష్టమైన గొప్పదేవి ఆత్మఫలాలు మేము కలిగి ఉండాలి ప్రభావ ఈ లోకంతో మాకు ఎలాంటి పని ఈ లోకంతో ఎలాంటి తీర్పు లేదు మనుషులకునైనా కాబట్టి మా ఎదుట మీ ఎదుట ప్రావా మేమునైనా యోగ్యులుగా మేము సిగ్గుపడినకెళ్ళే పని సత్యవాకాన్ని సరిగా ఉపేదేశించే వాళ్ళు కాను మమ్మల్ని మేమే మీకు కనపొచ్చుకోవాలని తిరుమతి రాష్ట్ర ప్రతినిధిని చూపించారు కాబట్టి ఈ లోకంతో మాకు పని లేదు ప్రభావ మీతో పని మీరు ఏం చెప్తారు మేము చేయాలి ఈ లోకం ఆ రీతిగా మా పని జ్ఞానం ప్రకటించారు ఎందుకంటే లోకంలో జ్ఞానం లేదు ప్రభావ పొద్దులేక కాదు ప్రభావ లేక కాదు ప్రభావ పొందుకోలేక మనుషులు కాబట్టి ఆ జ్ఞానాన్ని మీరు మాకు కాబట్టి మేము మీ సందర్భం మేము కనిపెట్టుకున్నాం ప్రభావం ఇప్పటికైనా ఈ జ్ఞానం లేక ఎంతోమంది కనుక మీ జ్ఞానవాకి ప్రకటించాలా అది మమ్మల్ని తయారు చేయడం ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ కావాలా ప్రభావ వీరు అనేక స్థలాల్లో రకరకాల ప్రాంతాలకు మమ్మల్ని నడిపిస్తానైనా ఓ ప్రభావ అది కేవలం మీద మీ యొక్క నడిపింపుని మేము సంపూలుగా విశ్వసిస్తున్నాం ప్రభావా కాబట్టి మీ కొరకు మేము కావలి గోపర మీద వేచికి వెళ్ళి ప్రవా ఆ ఓ ప్రభావ నైనా హబ్బకు కనిపెట్టుకున్నట్టు ప్రభావ కావలి గోపుర మీద కాబట్టి మేము నిత్యం ఆ బురుజు మీద ఉన్నాం ప్రభావ ఈ లోకంలో ఏం జరగబోతుందని అది మేము తెలుసుకోవాలా ఓ ప్రభ నా తంది దూర ఉదాలి అనేకులు మేల్కొల్పోవాలి ప్రభావ పెళ్లి కుమాడు ఆలస్యమే కట్టే రోజు అంతా పనికి ఈ రోజు గొప్ప ఈ రోజు క్రైస్తవ సంఘం ప్రతి ఒక్కరు కాబట్టి చెప్పేవాళ్ళు అట్లు ఉన్నారు చేయలు అట్లనే ఉన్నారు ప్రభావ కాబట్టి నిరిసిన ప్రభక్తులంతా ప్రభావ మోసము అపవ్యుత్తులు ఉన్నారని మీరు ఈ రోజు ప్రవా ఆ రీతిగానే ఉన్నారు ప్రభా సంఘాల్లో ప్రభావ కాబట్టి వాళ్ళందరికీ మీ భూర వదాల కేక ఇది శ్రమల కాలం ప్రభ అయినా ఎస్ఆయ్య మతపరమైన మత్తుల నుంచి మనుషులందరినీ బడి తీసుకొని రావాలా ప్రభావా అది మీరే మా సహా నడిపించండి ఆ పని మీరు ఎట్లా చేయాలి మాకు బోధించండి జ్ఞానం కతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకోని బ్రదర్స్ ఇస్తే అందరూ ఆశ్రయించండి గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించండి నూతనమైన పశువు అభిషేకం ఇచ్చేయండి ప్రవ్వా దేవ మీ పర్లోక జ్ఞానం గురించి మన ప్రాధిష్టమైన తెలియదు మీరు ఆకట బలపరచం ప్రతి అనారోగ్యాన్ని ఏసీ క్రీస్తు నాడు పడిగడం సంపూదిన స్వస్థతను కలుగుని కాక ఏ క్రీస్తు నామను ప్రవ్వా బలపచ్చండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి పశురాత్మక ఇంకా నూతనంగా విషేకించి ప్రతి చోట మీకు వరకు శాశన పెట్టుకోండి ఒక ప్రభావ బ్రదర్స్ అందరం ఆశ్రయించండి ఒక వైసీపీ నుంచి మనం అందరికీ కాపాడండి రాబోయే ఇంత శ్రమలకాల ఈ శ్రమం నుంచి మీకు తప్పించుకుని ముందుకు పోవాలా మరి విశేషంగా ప్రభ నైనా మహాబబ్బులో ఉన్న వాళ్ళందరినీ మీరు బయట తీసుకొని రావాలా ఒక ప్రభావ అలాంటి సేవలు మనందరినీ చేసి మీ ఆగ్రహం చిత్తపచ్చుకోమని పల్లెరాము స్తుతం ప్రభాధి వాక్యం ద్వారా మాట్లాడుస్తున్నారు వాక్యం భద్రపరిచి అలడియా నాదివాణి మా వాక్యం మీద తల ఉన్న ప్రభావ అది మీరు నాటించండి ఇస్తే ప్రభావ అలడియా వాక్యం ప్రభావ మనతని తిరిగి తిరిగి నంబర్ ముందు పోవాలా అలడియా మీరే సహాయకారం మా ప్రభావ ఇష్ట ప్రభావ మీకు అధికారం ఒప్పుకోవాలా నీ సరుమని పొరిగా మార్చేయండి మీ హాసక్రియ ఈ వాక్యం శుద్ధి చేయండి ఈ వాక్యం మీ మనల్ని పరిశుద్ధపరచది ఈ వాక్యం గల పరిశుతపరచని ఆత్మల భారం ఆత్మల సంప్రాజంగా ఇచ్చింది నా దీవానిశృతం గోపజనం చేసుకొని నా దేవానిశృతం ఇతర లేని దేవాని శృతం మహాగో మహా గొప్ప దేవ బ్రాహ్మణ్ణి సాగు దేవ పరిచున్న జ్ఞాపం చేసుకొని ఆత్మ తెలివండి వాళ్ళ మంచి తెలివండి నుంచి బయటికి రావాలా సత్యం ప్రకటించాలా ని శిశువులుగా కావాలా యశోప్రభ మీరు కార్యం చేయండి నా దేవ వైరస్ ఎంతో స్వసపరచని నా దీవ ఎంతో వైరస్ వస్తుంది యశ్వ్రభ మీరు కొంచెం ఆపండిసో ప్రభావ నా దేవ ప్రజలను రక్షణ పొందాలా కనకరించిన ప్రాధ్యం అలాగే ఈ వైరస్ ని ప్రజల్ని కాపాడండి నా దైవాన్ని కారణించండి కనకరించండి అలాగే వ్యాక్సిన్ రక్తం పదని జ్ఞానం సాధించండి నా దైవానికి సొంతం నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారు అలాగే అనాదివా జ్ఞానం తెచ్చండి ఆలోచన రక్షణ తెచ్చని టీ పిల్లలు బ్రీరందరూ ముట్టం తాకండి అలాగే నా దివా పతి బ్రేదరు కుటుంబంలో శాంతి సంపాదించని అలాగే కుటుంబం సేవ చేయాల ఈశ్వరాన్ని కారించండి అన్న ముట్టను తాకని ఆరోగ్యంతో జరం చంద ఇంకా సత్యాన్ని తెలిపేచ్చని అలాగే అన్నదా ఇంకా మాకు నేర్పించండి అలాగే ఆ కముట్టి తాకి సేవలు నడిపించండి బల పరిశీలపరించి పిల్లలు దీవించి ఆశీర్వదించి మీ చేతుల బ్రహ్మం తయారు చేయండి వాళ్ళ స్టడీలో చడిపోయే మార్గంలో ప్రభావ నుండి అలాగే వాళ్ళు భ్రమైన సేవలు తయారు చేయండి ఆ చక్రవర్తి జ్ఞానం తెలియజేయని నీ ఆలోచనని ఆ ప్రాంతం కదింపించండి ప్రాంతం వేసిన మనప్రతలా వేసినా భాషం పొందాలా తన భార్యగా ఉపించే సంతానంగా చేయండి కుటుంబంతో నీ యొక్క సేవలో వాడుకోండి నాదీవాణి రాకడీ తొలగింది మీ అందరి సేవలో వాడబడాలా అలాగే నాదీవానికి ప్రభావ నాదీవానికి కళన చేయాలా అలాగే ఆ పౌరులు ఎంత దివరాత ప్రార్థన చేసినాడు ఆ కలవరి శిబుడు ప్రేమ అనుకోండి అలాగే అనాది అయింది ప్రభా తాకి స్వసపరచని ఇంకా బ్రబా ఇంకా నోతు నడిపించి బలం తెచ్చని తన భార్య సేవలు వాడవల బాబు మంచి దయాల వరదల దీప కానీ రవి బ్రదర్ కానీ అందరి సేవలు వాడవాలా అలదియా సమీపించింది దేన్ని చింతపడక దేమి భయపడకుండా అలదియా నాదియా ఆ సిల్వ చూసి ప్రకటించాలని సాయం చేసి మీ తిరుపతిలో భద్రపరిచి మీరు అక్కడ సిద్ధపరిచిస్తున్నప్పుడు మా పర్లో కొత్తం రిపరిశుద్ధ్రైన్ దేవా ఇసాను ఆయన ప్రభా ప్రభ మేమందరం కూడుకుని ప్రార్థించుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రం చేశా మేమైతే అల్పుల మా భాగ్యలం వేశా అయినప్పటికీ మాకు మంచి తరుణాన్ని అనుగ్రహించేందుకు వందనాలు ఈ గ్రూప్ సబ్జెక్టులందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరచుకోండిసా మీ సేవకు ఎవరైతే ఆటంక పరుస్తున్నారో ప్రభ వారిని గద్దించండి సయా ఈ కొత్త వేరియంట్ వస్తుంది సయా ఒమిక్రాన్ అని ఆ వేరియంట్ మీరే సమూల ధ్వంసం చేయండి సార్ ప్రభ వైరస్ బాధితులకు స్వస్థతను అనుగ్రహించండి సార్ అనాథల కోసం నిరాశయుల కోసం ఫార్మర్స్ కోసం అభాగ్యుల కోసం ప్రే చేస్తున్నామే వారి నీడ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయండి సార్ నిరుద్యోగుల కోసం ప్రే చేస్తున్నామే వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి సార్ సంతానాలు ఏమితో బాధపడుతున్న వారి కోసం ప్రే చేస్తున్నామే సార్ అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి ది ఆశిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్న పబ్లిక్ చేస్తున్నారు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్పొందిన మన అందరి కుటుంబాలకి మన బంధువులకి రక్త సంబంధువులకి అలాగే ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో ఏ సహాయం లేని వాళ్ళందరికీ వరద రకరకాల వ్యాధులతో రోగాలతో బాధపడే వాళ్ళకి కుటుంబాల్లో సమాధానం లేని వాళ్ళు సంఘాల్లో సమాధానం లేని వాళ్ళందరికీ సదాకాలం తోడై ఉండను కాక ఆమెన్ ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికీ Omen pride lord brother Pride lord ka Pride lord beta Pride lord Pride lord Lord pride lord everyone